పరశుధుర వేవ మీకు వందాలనైనా మహోన్నత రు తండ్రి మహిమ స్వరూపి మీకే వందనాలు వేసాయ అబ్రాహం ఇసాకు యాకోబ్ల గొప్ప దేవ మీకే వందననాలనైనా ప్రవ్వ ఈ దినమంతా మీ యొక్క సాయం చేతి నడిపించి మీ సన్నిధికి నడిపించండి మీకు ఎంతో వదనాలు ముఖ్యంగా ప్రవ్వ ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యని ధనించ మేము వచ్చిన ప్రవ్వా మాట్లాడండి ప్రవ్వ మా జీవితాలను సరిచేయండి ముఖ్యంగా ప్రవ్వ ఈ యొక్క ఆరవ గురకు సంబంధించిన విషయాలు మేము ధనిస్తుండగానైనా మీ యొక్క పరుశాత్మ నడిపి మాకు దయచేది అందులో నీ సత్యాన్ని గ్రహించలాగన ఆ యొక్క వాక్యంలో నీ సత్యాన్ని గ్రహించలాగన మా యొక్క ఆత్మీయ నేతలను నిపమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణంగా మీ యొక్క ఆత్మకు సమర్పించుకోగన ఓ ప్రభ మో నడిపించమని ప్రార్థిస్తున్నాం మా స్వస మా స్వంత తలంపులకు మేము చోటు ఇవ్వకుండా ప్రభావ మీ తలంపులకు మేము చోటించలాగనే సేపడండినైనా యుగ సమాప్తి చివరి భాగానికి మేము వచ్చినాం ప్రభు ఓ ప్రభు ఈ యొక్క యుగ ముగింపు కాలంలో మేము ఉంటుండగానైనా మేము ఏ రీతిగా మీ కొరకు సాక్షికారంగా జీవించాల మీరే మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం మరి విశేషంగా ప్రభు ఏ రీతిగా గొప్ప జనాన్ని మీ చేత నడిపించాలా ఏ రీతిగా వారికి ఈ సత్యాన్ని మేము చూపించాలా మీరే మాకు సహాయకులు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభావ ఇది మనుషులకు అసాధ్యం కానీ యహో ఒక అసాధ్యమైనది లేదు అన్న వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ ఏ రీతిగా గొప్ప ఈ యొక్క వాక్యాన్ని వింటారు మూర్ఖతరంగా వారికి ఏ రీతిగా మేము వీటిని ప్రకటించాలా ఆ యొక్క విధానాలు మాకు ప్రార్థిస్తున్నాం ఓర్పు కలిగి ప్రభా ప్రేమపూర్వకంగా వీటిని మేము ప్రకటించేలాగన ఆ మార్గాన్ని మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం మీరే మహిమందులాగనా మమ్మల్ని అందరినీ అర్పించి మీరు రాకవస ఏ క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించుతున్నాం తండ్రిగా ఈరోజు ఫిబ్రవరి ఐదవ తారీఖు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం బెబలోని గిరిగూరియన్ కంటర్ ప్రకారంగా ఆరవ బూర అంతా బబులోనికి సంబంధించిన విషయం ఆరవ బూరలో బబులోనికి సంబంధించిన విషయాలు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆశ్చర్యకరంగా మనం ఇవి చూస్తూ ఉంటాం పోయిన వారము ఒక విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేసిండు నేను ప్రయత్నించిన కొంత సిద్ధపడదామని కానీ బొత్తిగా అవకాశం లేని రీతిగా ఉండే ఉదయం పోతే సాయంత్రం రావడం అట్లే జరుగుతుంది ఈ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి కాబట్టి బొత్తిగా అవకాశమే లేదు నేను కొంచెం అంతా ప్లాన్ చేసుకున్నాను ప్రిపేర్ అయ్యి ఆ యొక్క వాక్యాలు చూడడానికి క్లుప్తంగా కొన్నిసార్లు చూపిస్తే కానీ దాన్ని నేను విశదీకరించని ముగింపు సమయము అన్న అంశాన్ని మనం ధ్యానించామనుకున్నాం పోయిన వారం ముగింపు సమయము ఆర్ టైం ఆఫ్ ది ఎండ్ ఇంగ్లీష్లో అక్కడ చూసిన వాక్యం మనం ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనంలో టైమ్ ఆఫ్ ది ఎండ్ లేక ముగింపు సమయం లేక సమయం యొక్క ముగింపు తొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం కరెక్టే పదమూడు నుంచి ధ్యానిస్తే కొంచెం క్లారిటీ ఉంటుంది ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటిస్ అను మహానది యొక్క బందింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకుని ఉన్న ఆ ఆరవ దూతతో చెబుటవింటిని తర్వాత ఒక ఆజ్ఞ బయలుదేరినట్లు మనం చూస్తున్నాము పదమూడు పద్నాలుగు వర్షాలలో దేవుడి నుంచి పదిహేనవంలో లో మూడవ భాగము కాబట్టి చాలా క్లియర్గా ఉంది అక్కడే సూచన మనుషులలో మూడవ భాగం కాబట్టి అంటే ఆ యహెచ్కల గ్రంథంలోని వాక్యం ధనించకపోతే ఆ మూడు భాగాలు అనేది ఏంది ఎప్పటికి మనం తెలియదు జగరే గ్రంథంలోని చివరి భాగాలు మనం చూసినట్లు ఆ మూడు మొదటి రెండు గుంపులు తెగవేయబడి చతురు మూడవ మూడవ గుంపును నేను అగ్నిలో నుండి వెండిని శోధించినట్లు బంగారం కుటుంబ వేసినట్లు వాళ్ళని నేను శోధించాను అని చెప్పిండు అక్కడ కాబట్టి మూడవ భాగము అగ్నిగుండా పోక తప్పదు అంటే శ్రమల గుండా తప్పదు అన్న విషయాన్ని మనం అక్కడ అధ్యనించినాం కాబట్టి అనేక పర్యాలు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు మూడవ భాగం గురించి కానీ ఎందుకు మూడవ భాగం గురించి అంతగా మనల్ని హెచ్చరిస్తుండే ఒక బాధ్యత మనకి ఇచ్చిండు ఏ రీతిగా అయితే మొదటి రెండు గుంపులు ఆ మూడవ భాగాన్ని శ్రమల పాలు చేస్తుందో నువ్వు నాలుగవ గుంపుల ఉన్నావు అది బయట ఉంటుంది ఎప్పుడు ఆ నాలుగవ గుంపు బాధ్యత ఏంది ఆ బాధితులని మొదటి రెండు గుంపుల బాధితులు వీళ్ళు మూడవ గుంపు ఆ మొదటి రెండు గుంపుల బాధితులని బాధితులకు ఉపశమనం కల్పించడం కొరకు నిన్ను నియమించండు దేవుడు నీ బాధ్యత అది అన్నట్టు కాబట్టి మొదటి రెండు గుంపులు పెద్దయ్యే కదా ఆ రెండు గుంపులు చాలా పెద్దవి టూ థర్డ్స్ అని ఉంది జక్ర గ్రంథంలో చూసినప్పుడు టూ థర్డ్స్ అని ఉంది అంటే రెండు గుంపులు మూడవ గుంపు మీద వాళ్ళ యొక్క బలాత్కారం గురించి మనం ధర్నించినాం ఐదవ పూర అంతా బలత్కరం సంబంధించింది వాళ్ళని శ్రమల గుండా వాళ్ళని శ్రమ పెట్టడము వాళ్ళని బాగా బాధించడం గురించి మనం చూసినాం ఆరవ పూర వాళ్ళని మరణించడం అనే విషయాన్ని మనం ధనించబోతున్నాం ఆరవ పూర ఆరంభంలో ఆరంభమై అది ముగించే సమయానికి అందరూ మరణిస్తారు ఈ వర్షంలో అదే చూస్తాం కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ యొక్క ఆజ్ఞ పదమూడు పద్నాలుగు భాషలలో ఏమనుందంటే మనుషులలో మూడో భాగంను సంహరింపవలనని ఆగ్ఞ బయలుదేరింది మనుషులలో మూడో భాగంను సంహరింపవలను అంటే మూడో భాగము కంప్లీట్ గా సంహరించబడుతుంది ఇది కొంచెము కష్టతరంగా ధ్యానించడము బైబుల్ కాలేజెస్ మనం లేక ఆ కామెంట్రీస్ లో ఇది టోటలీ డిఫరెంట్ గా ఉంటుంది ఆ వాక్యం దానికి భిన్నంగా ఉంటుంది మనం అర్థం తీసుకున్న విధానం దేవుని దగ్గర నుంచే బయలుదేరింది ఈ ఆజ్ఞ ఈ మూడో భాగం ఎవరు అంటే రకరకాల గుంపుల గురించి మాట్లాడుతుంటారు ఈ లోకంలో మనుషులు కానీ ప్రభు మనకు మటుకు అక్కడ చూపించిండు ఆ మూడవ భాగము ఏ రీతిగా ఆరంభమవుతుంది మరణం చూడండి ఒకసారి అది అక్కడి నుంచి జాగ్రత్తగా మనం ధ్యానించినాం అదే చూడండి అంటే ఏదో ఒక సంవత్సరం గురించి మాట్లాడుతున్నాడు అదే సంవత్సరం అంటే ఏ సంవత్సరంనా అని ప్రశ్నించుకోవాలా మనం ఏ సంవత్సరం అంటే నువ్వు ఈ క్యాలెండర్ చూసి ధ్యానించలేము కదా అది రాంగ్ అన్నట్టు కాబట్టి ఏ సంవత్సరం గురించి మాట్లాడుతున్నా అది ఒక ఆ సంవత్సరం గురించి దాని చెప్పిండు కానీ దానియాలు అడిగితే నీకు అవసరం లేదు అన్నాడు దానియాలు అడుగుతాడు ఆ సంవత్సరం నేను మీకు ఆ వాక్యం అది ఏ సంవత్సరం అది ఏ దినము అన్న విషయాల్లో అక్కడ మనం అడిగినప్పుడు నీకు అవసరం లేదు ఇది యుగ సమాప్తిలో జరిగే విషయాలు కాబట్టి ముద్రించి భద్రపరచు అని దాని హెచ్చరించి ఆ వాక్యాలు మనం తరలి చూస్తాం కానీ ఇప్పుడు అదే సమయమున అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు అంటే వన్ అవర్ లాస్ట్ కుడి వన్ అవర్ అని చెప్తున్నాడు అదే సంవత్సరమున అదే నెలన కాబట్టి అది ఏ సంవత్సరము అది ఏ నెల అనేది మనకు తెలియాలా కదా అది తెలియకపోతే ఏమవుతుందో తెలుసా ఎప్పటికైనా నువ్వు ఇది అనేది చదివేసి వెళ్ళిపోతావుంటావు కాలం ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ధ్యానించిన మీ వాక్యం చదవలేదని కాదు ఖచ్చితంగా చదివినా గానీ ఎన్నిసార్లు చదివినా గానీ ఏ ఆగి మనం పరిశీలించలేదాన్ని ఎందుకు పరిశీలించలేదంటే ఆయన పర్మిట్ కూడా చేయాలా కదా ఒకటి ఏంటంటే నీకు కూడా ఆసక్తి ఉండాలా రెండవది ఏంటి ఆయన కూడా పర్మిట్ చేయాలా నీకు ఆసక్తి ఉన్నంత మాత్రంగా పర్మిట్ చేశారా అంటే కాదు అదే మనం దాని విషయాలు చూసినాం దాని ఆసక్తి ఉంది ప్రవ్వా ఇవి నాకు ఏం అర్థం కావట్లేదు ఈ దర్శనాలు ఏంటి ప్రవ్వా అంటే చివరికి వచ్చినప్పటికీ అర్థం కానవసరం లేదు ధాన్యాలు నీకు అర్థం కానవసరం లేదు ఎందుకంటే నీకు అది ఖచ్చితంగా ఒక రెండు రెండు రెండు సంవత్సరాల తర్వాత జరగబోతుంది ఇవన్నీ విషయాలు నువ్వు పుట్టిందేమో రెండు వేల అరవై సంవత్సరం ముందు నీకు చెప్పినా కూడా వేస్టే ఏ రీతిగా అది పనికిరాన్ని నీ వంతులో నువ్వు ఉంటావు కరెక్టే కానీ ఇవి నెరవేరే టైక్కి నువ్వు ఎక్కడుంటావు భూమి మీద ఉండవు నువ్వు కాబట్టి దానివల్ల నీకు ఏ రీ ఉపయోగం ఉండదు కానీ ఒక తరం వారికి ఉపయోగం ఉంటుంది చెప్తారు అక్కడ ఒక తరం వారు వాటికి వాటిని అర్థం చేసుకోవడానికి కొరకు ముద్రించబడింది ఆ తరంలో ఆ ముద్రలు విప్పబడతాయి కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో అవి ముద్రలు విప్పబడతాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఆ ముద్రలు కిప్పబడకపోతే మనకి ఎప్పటికీ అర్థం కావు ఆ కామెంట్రీస్ కూడా ఇప్పుడు మనకి హెల్ప్ చేస్తున్నాయి ఆ రోజు హెల్ప్ చేయలేదు బట్ ఇప్పుడు పట్టుకు ఖచ్చితంగా అవి హెల్ప్ చేస్తాన మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ సంవత్సరం ఏది ఆ కాలం ఏది ఆ నెల ఏంది అవన్నీ మనము చాలా డీటెయిల్ గా ధ్యనించాల్సి వస్తుంది కాబట్టి ఈ దూతలు ఈ నలుగురు దూతల గురించి ఇక్కడ చెప్పబడింది చూడండి మరోసారి మనుషులలో మూడో భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమునకు అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి కాబట్టి ఆయన ఆజ్ఞ బయల్దేరినా కానీ ఆ దూతలు వదిలిపెట్టబడ్డారు కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఆ దూతలకి అంతవరకు పర్మిషన్ లేదు ఎందుకు పర్మిషన్ లేదు అది ప్రభు కలిగింది ఈ లోకంలో ఏదైనా కాని ఆయన ఆజ్ఞ లేకుండా ఏం జరగదు అని తెలుసు ఆయన ఆజ్ఞ లేనిది తల వెంట కూడా మనం కాబట్టి ఏది జరగాలన్న ఆయన ఆమోదు వలనే జరగాలన్న విషయం ధ్యానిస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా దాని విషయంగా చెప్పబడింది కానీ వీళ్ళు ఎందుకు బంధింపబడ్డారు అదేంది అట్లని పద్నాలుగో వచ్చిన భాగం ఒక ఒక నది ఉంది దాని పేరు యూఫరటిస్ అనేది కదా యూఫ్రటిస్ అను మహానది యొక్క బంధింపబడి ఉన్న నలుగురు దూతలు కాబట్టి ఇది ఇది ఎందుకు వీళ్ళు ఎందుకు బంధింపబడినరు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి కొంచెం క్లూ మనకు దొరికింది పోయిన సంన వారము జగన్ చివరి దర్శనంకి వచ్చినప్పటికీ ఇవన్నీ గుంపులు బంధింపబడినట్టు మనం చూసినాం ఓ రీతిగా కాబట్టి ఈరోజు వాటిని అది కొంచెం జేమ్స్ ఆన్ నంబర్స్తో వెతికితే మనకు అవన్నీ డీటెయిల్గా అర్థమవుతాయి ఈ నలుగురు దూత ఎవరు అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలా తర్వాత యూఫ్రెటిస్ నది ఏంది ఎందుకంటే వాళ్ళు అక్కడ బంధిపబడి కాబట్టి యూఫ్రటిస్ నది గురించి మనకు తెలియాలా ఖచ్చితంగా తెలియాలా తర్వాత ఈ యూఫ్రటిస్ నది ఎక్కడుంది ఈరోజు ఉందా ఈరోజు ఖచ్చితంగా ఉందా నది ఎందుకంటే నదులు తార్మారు కాలే చరిత్రాత్మకంగా చూస్తే ఇప్పుడు నైలు నది ఉంది ఐగుప్తులో ఈ రోజు నైలు నది ఎరాసముద్రం ఈరోజు కూడా ఉంది రెడ్ సి మృత నది ఈ రోజు ఉంది డెడ్ సి అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఆ నదులన్నీ ఉన్నాయి ఈరోజు కాబట్టి నదులు ఉన్నాయి కాబట్టి అవి ఆ యొక్క వాక్యానికి సాదృశ్యం ఆ వాక్యాన్ని రుజువుపరుస్తున్నాయి ఆ నదులు ఈ రోజు కాబట్టి యూఫ్రెటిస్ నది దీనికి సంబంధించింది పాత నిబంధన కాలపు యూఫెటిస్ నది మనకు కనిపిస్తూ ఉంటది దాన్ని చూసినప్పుడు మనం బబులోను సంబంధించిన బోధన చేసినప్పుడు మరి ఆ యూఫటిస్ నది ఈ యూఫ్రెటిస్ నది దీనికి సంబంధించింది కృత వస్తే యూఫటిస్ నది నిజమైన నదికి సంబంధించిందా ఎందుకంటే పాతవి అవి కృత వస్తే అవి మార్చబడతాయి కాబట్టి నిజమైన యూఫిటిస్ నదేనా లేక ప్రకృతి సజంగా ఉందా లేక ఆత్మీయమైన నది గురించి మాట్లాడుతు అవి మనకు అర్థం కావాలి ఫస్ట్ పాయింట్ అవి ఎట్టి పర్సెస్ అర్థం కావచ్చు జేమ్ నంబర్స్ చూడకపోతే అవకాశం ఎనీ కామెంటరీస్ తో తీసిన వాళ్ళు ఫిజికల్ మ్యాప్ తో ఇంటర్ చేస్తారు వాటిని కాబట్టి మనం వాటిని అర్థం చేసుకోవడానికి వెళ్లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి పదాన్ని జేమ్ నంబర్స్ తో వెతికితే గాని మనకి ఇవి అర్థం కాని కావు ఇప్పుడు మనం అదే స్టార్ట్ చేయబోతున్నాం కొంచెం సేపు ఏం చేద్దాం ఆర్థ్ ఆ నాయిస్ అంతా రికార్డ్ అవుతా ఉంటాయి ఎంత ప్రయత్నిస్తే అది డిలీట్ కాదు నాకు తెలుసు నేను ఛాన్సార్ ట్రై చేసి చూసిన ఇప్పుడు ఏమవుతుంది టైం ఎయిట్ థర్టీ నేను అది మీకు చెప్పినాక ఫాక్సస్ బుక్ ఆఫ్ మార్టర్స్ డౌన్లోడ్ చేసుకున్నా చేసుకున్నా మొబైల్ ఫోన్లో కూడా ఉంది అయితే బస్లో కూర్చొని చదువుకుంటూ వస్తున్నా చాలా చదివిన రకరకాల భక్తుల గురించి చదువుతున్నాను కానీ ఆ జాన్ హాస్ అనే భక్తుని గురించి మీకు చెప్పిన కదా ఆయనకు ముందు జాన్ విక్లిఫ్ విక్లీఫ్ అనే వ్యక్తి కూడా అట్టనే చంపుతారు వాళ్ళు అంటే ఆయన ఆయన ఆ బాధతో చనిపోతారు ఆయన చంపారని ఆయన బాధతో చనిపోతాడు ఈ నెన్ మటుకు నేను అనుకుంటా జాన్ హాస్ అనే వ్యక్తి అయితే ఉరిదీసి కట్టి కరెక్టే దీర్ఘంగా చదువుకుంటూ వస్తుంటే ఆయన మీద నేరాలు మోపాలి కదా మనుషులు ఎందుకంటే మనకు ఒక సిస్టమ్ చూపించింది దేవుడు ఏ రీతిగా మన ప్రభు మీద నేరాలు మోపిన్రో ఏ రీతిగా స్టెఫెన్ మీద నేరాలు మోపిన్రో అదే రీతిగా గొప్ప మీద నేరాలు మోపుతారు నేరాలు మోపి వీళ్ళు తప్పు చేసిన సభలకు ఈడ్చబ కొనిపోబడతారు కౌన్సిల్స్ మనం చూసినాం రాజుల దగ్గరికి అధిపతుల దగ్గరికి వీళ్ళు కొని తీసుకొని అయితే ఆ జాన్హర్స్ వ్యక్తి గురించి నేను ఆయన చరిత్రలో చదువుతుంటే ఆయన మీద నేరాలు మోపింది ఎవరు అంటే నేను మీకు ఒకసారి చూపించిన మొదటి వారు కడపటి వరగదురు కడపటి వారు మొదటి వరగదురు అని మతంలో మన ప్రభు చెప్తాడు ఎండ్ టైంలో యుగస్థి కష్టపడికి రక్షింపబడ్డవాడు దాన్ని పోగొట్టుకుంటాడు రక్షణ లేని వాడు రక్షింపబడతాడు చివరికి అది మొదటి వారు కడపటి వారు కావడం కడపటి వారు మొదటి వారు కావడం అన్నది వాక్యం అయితే ఆయన మీద నేర ఓపిన క్రిస్టియన్స్ యాక్చువల్గా క్రైస్తవులు లేక క్యాథలిక్ మతస్థులు అందులో ముఖ్యమైన ఒక వ్యక్తి గురించి జానంగానే అప్పుడు నేను అక్కడ ఆగిపోయినా ఆ ఎవరైతే వ్యక్తి జాన్ హస్ మీద వ్యతిరేకంగా అవన్నీ రాసిండో ఆయన మీద నిందలు ఆయన పేరు ఏం స్టెఫెన్ అని పేరు ఆయన పేరు స్టెఫెన్ అని అంటే అపోష్ణ కాలంలో స్టెఫెన్ మీద యాజకులు నిందలు మోపిరు లేక యూదులు నిందలు మోపేరు ఇక్కడికి వచ్చప్పటికీ ఒక క్రైస్తవుని మీద ఒక క్రైస్తవు నేరం మోపుతున్నాడు అంటే అక్కడ కూడా స్టెఫెనే ఇక్కడ కూడా స్టెఫెనే కానీ యుగ సమాప్తికి వచ్చేప్పటికీ ఒక స్టెఫెన్ ఎట్ట తయారని దేవుడు నాకు భక్తి కలవాడు అపోష్టకాలంలో మంచి భక్తి ఆత్మావేశంలో ఉన్నవాడు ఇక్కడికి వచ్చినప్పటికీ ఒక దేవుని భక్తుల మీద నేరాలు మోపి వాడికి వ్యతిరేకంగా లెటర్స్ రాసిన పేరు కూడా స్టెఫనే ఆశ్చర్యం కదా తర్వాత ఆయనని మరణానికి అప్పగించిన పోపు పేరు ఏంది పోయినవరం మీకు చూపిస్తుంది ఆ పోపు పేరు పోప్ ఇన్నోసెన్స్ వాళ్ళ పేర్లకి తగినట్లు వాళ్ళు లేకపోయారే యుగ సమాప్తికి కూడా కాబట్టి ఆ పోపు నిరపరాధ ఆయన పేరు ఇలా నిరపరాధి కదా ఇన్నోసెన్స్ అంటే నిరపరాధి పోప్ ఇన్నోసెన్స్ ఆయన పేరు మళ్ళీ ఇన్నోసెన్స్ అనే పేరుగల గల వ్యక్తి ఒక పోపు జాన్ హాస్ అనే వ్యక్తిని మరణానికి అప్పగించిడు మళ్ళీ ఇన్ సెన్స్ అని పేరు పెట్టుకున్నంత మాత్రం నిరపరాది అయిపోయినావా ఈ విషయాలు చాలా అసర్యకరంగా ఉంటాయి ప్రభు మనకి ఎందుకు చూపిస్తున్నారు అనే పేరు పెట్టుకున్న జాన్ హాస్ వ్యతిరేకంగా ఎందుకు నిందలు నేరలు మోపాల్సి వచ్చింది రోల్ రివర్సల్స్ అని మీకు చూపించింది యుగ సమాప్తి కష్టపడికి ప్రవచనాలు అన్ని ఇట్లా ప్యారలస్ లాగా ఉంటాయి పాత నిబంధన కాలంలో నెరవేరిన ప్రవచనము కృత నిబంధ కాలంలో నెరవేరసిన ప్రవచనాలు ఇట్లా పేర్లగా ఉంటాయి ప్రవచనాలు కానీ ఈ ప్రవచనాలు నెరవేరే టైంలో మనుషుల్లో వాళ్ళ రోల్స్ రివర్స్ అవుతుంటాయి ఎండు ఇది కొంచెం కష్టం మనం అర్థం చేసుకోకపోతే అందుకే కొన్నిసార్లు సర్పంలో తేళ్లు తేళ్లు సర్పంలాగా చూపిస్తాడు ఎవడు మనకి కొన్నిసార్లు గర్జించి సింహము మనకి సర్పంలాగా కనిపిస్తాడు కానీ అది రక్కేసేది కాబట్టి తేలిలాగా అయిపోతూ ఉంటది ఆ రోల్ రివర్సల్స్ జాగ్రత్తగా పరిశీలించకపోతే మనం కూడా మసపోతాం ఆ వాక్యాన్ని జనప్పుడు అక్కడనే మనకి ఆయన ఆత్మీయ నడిపింపు నా సొంత లాజిక్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తా అంటే కాదు జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఈ రోల్ వాళ్ళ వాళ్ళ రోల్స్ ఏది తేడ రోల్ ఏది హింసించడం సర్పన్న రోల్ ఏది మన సంహరించడం హింసించడానికి సంహరించడానికి తేడా ఉంది కాబట్టి ఫస్ట్ హింసత స్టార్ట్ అయ్యి మరణంతో ఎండతుంది యుగ సమాప్తిలో గొప్ప జనం యొక్క జీవిత విధానం కాబట్టి కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయం కీర్తన గ్రంథము డెబ్బై అధ్యాయము కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది వాక్యము రెండవ వచనం నుంచి నేను నోరు తెరిచి ఉపమానము కాబట్టి ఏంటో ఉపమానం పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియ చెప్పేదను అంటే ఇవి ఎప్పటి నుంచే ఉన్నాయి గూఢ వాక్యములు అంటే రహస్యంగా దాచిపెట్టబడ్డాయి పూర్వకాలంలో ఇవన్నీ వాక్యాలు మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను యహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పదము చూడండి తర్వాత ఐదవ వర్షం రాగల తలములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు వేరు దేవునియందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండి యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆగ్లను గైకొనకుండినట్లును ఆయన యాకోబు సద్దతికి శాసనములను నియమించెను అంటే ఇవన్నీ ఎప్పుడో చెప్పబడ్డాయి పూర్వీకుల తెలుసు ఇవన్నీ పాత నిబంధన కాలపు ప్రవక్తలకు ఇవన్నీ తెలుసు ఈ విషయాలు కానీ వాటిని తరతరంలకు మర్చిపోకుండా ఉండలాగన అవి పిల్లలకు చెప్పాలంటున్నాడు తర్వాత ఏమంటున్నాడు అంటే వాళ్ళు ఏ రీతిగా ఉండబోతున్నారని కూడా హెచ్చరించి ఆ వాక్యంలో ఏరీ ఉండబోతున్నారు వాళ్ళ పూర్వీకులు ఏ రీతిగా వీళ్ళు కూడా అదే రీతిగా ఉండబోతున్నారు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరించి ఆరో వర్షం నుంచి ఎట్లా వాళ్ళు పూర్వీకులు ఎట్లా ఉన్నారు అట్లాంటి వాక్యాలు చెప్పబడినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారో భవిష్యత్తులో మీ పిల్లలు అట్లా ఉండకుండా ఉండడానికి ఇవి చెప్పమన్నాడు అంటే భవిష్యత్తులో కూడా వాళ్ళు ఉంటారు ఎట్లా ఉంటారు యథార్థ హృదయాలు కాక ఫస్ట్ పాయింట్ తర్వాత దేవుడి విషయమై స్థిర మనస్సు స్థిర మనసు ఏం చెప్పండి స్టేబుల్గా ఉంటుంది అన్న కాకుండా మన దగ్గర స్థిరత్వం పోగొట్టుకుంటున్నాం కదా దేవుని విషయమైన స్థిరమైన హృదయం మొదట నీకు ఏ రీతిగా అనుగ్రహించబడిందో దాన్ని దాన్ని స్థిరంగా పట్టుకున్నావా ఎండు యుగ సమంతికి వచ్చే కదా కాకుండా ఉండాలని చూసుకోమంటున్నాడు అట్లా పిల్లలు అంటే మళ్ళీ గతంలో ఉన్నారు కదా వాళ్ళు గతంలో కూడా అట్లనే ఉన్నారు భవిష్యత్తులో మీ పిల్లలు అట్లా ఉండకుండా ఉండాలంటే ఇవన్నీ మరుగు చేపడ్డ విషయాలు వాళ్ళకి చెప్పాలా మళ్ళీ ఇవి కదా ఒక తరం వాళ్ళు ఇవి మాత్రమున దేవుడు వాటిని విడిచిపెట్టడా విడిచిపెట్టడు నిన్ను నన్ను లేపుతుంటాడు ఇప్పుడు మనం వీటిని చెప్పాలా మనకే కొంత కష్టతరంగా ఉంది ఇవి అర్థం చేసుకోవడానికి ఇంకా వాళ్ళకి ఎట్లా చెప్పాలా అని అంటావా ఇవి కష్టంగా బ్రదర్ అంటే నీ సొంత తలంపు ఇస్తే కష్టంగా ఉంటాయి ఇది మా ప్రభూది ఇది నా ప్రబూది నాకు ఖచ్చితంగా వీటిని బయలుపరుస్తాడన్న తీర్మానాన్ని కొంత ఖచ్చితంగా వీటిని ఆ ఆ స్థితికి నువ్వు అటువంటి అవగాహన ఎందుకు నువ్వు ఎదగా ఇది నాది కాదు ఇది నా ప్రభుత్వది నా ప్రభు నాకు కాకుండా ఇంకోరు చెప్తాడు అది నీ విశ్వాసాన్ని వ్యక్తపరచుకోవడం ప్రవ్వా నాకు కాకుండా ఎవరు చెప్తావు ఇవి నాకు తప్పకుండా తెలియలేవి ఎందుకంటే నా తరకి సంబంధించిన వాక్యాలు ఇవి నా తరానికి నేను ఇవి చెప్పాలంటే నాకు బయలుపరచాలి కదా ప్రవ్వా అని నువ్వు అడిగినప్పుడు చెప్పడా తప్పకుండా చెప్పు ఎందుకు చెప్పాడు అంతేనా లేదా ఉంటారని చెప్తున్నాడు తరం ఈ కాలపు పిల్లలు ఇట్లుంటారు కాబట్టి నువ్వు ఆ పిల్లల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి నాకు చాలా కష్టం ఇది ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు నీ నీ అనుభవం చూస్తున్నాం పిల్లలు పెదగవుతున్నప్పుడు వాడు నీ మాట విన్నాడు ఎందుకు విన్నాడు నీకు తెలుసు ఎందుకు వినడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పేది వానికి సహించదు కదా నువ్వు మంచి మాట చెప్తున్నావు వాడికి అది చెడ్డ మాట లాగుంది అంటే చెడ్డ అది మంచివి లేదు వాడికి మంచి మాట వారికి వినడానికి మంచివి లేదు కాబట్టి నువ్వు మళ్ళీ వాడిని ఏ రీతిగా ఫస్ట్ ఏ రీతిగా వాటితో నువ్వు మన పూర్వీకులు అంటే మన తండ్రులు మనతో సంభాషించినట్లు మనము మన పిల్లలతో సంభాషిస్తే ఒప్పుకుంటురా మనమే ఒప్పుకోలేదు మన తల్లిదండ్రుల మాటలు వాళ్ళు ఒప్పుకుంటురా సో నాకు ఒక విషయం బయలుపరిచిన ఏంటంటే ఈ తరానికి అంటే యవనస్తులకి నువ్వు మంచి మాట చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాడి ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలా వాడి మనసును అర్థం చేసుకోవాలా వాడి లెవెల్కి నువ్వు పోవాలా వాడి లెవెల్కి నువ్వు పోవు నాకు తెలుసు ఏ రోజైన నువ్వు వాటితో పాటు కలిసి పోయినవా వాటితో పాటు కలిసి తిరిగినవా చిన్నప్పుడు వాడిని ఎందుకని ఆడిపించినావు కానీ వాడు పెద్దగానే కానీ వాటితో ఆడినవా ఆడినప్పుడు నీకు వానికి గ్యాప్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రతిసారి నువ్వు వాడిని తిట్టడము అరవడము కొట్టడము హెచ్చరిస్తావునా కాబట్టి వాడంటే వాడికి నీకుంది వాటి ఇష్టం ఉంటుంది కానీ నువ్వు మంచి దృక్పథంతోనే చేస్తున్నావు నీకు తెలుసు తండ్రివి కాబట్టి నువ్వు తల్లివి కాబట్టి ప్రేమను వ్యక్తపరుస్తున్నావు కరెక్టే కానీ వాడికి అది నచ్చలేదే సహిస్తలేదే వాడి లెవెల్కి నువ్వు పోవాలా తర్వాత వాడి ఈ మొబైల్ ఫోన్స్ ఈ కంప్యూటర్స్ వీటికి అలవాటు పడ్డ జనరేషన్ వాడికి ఎప్పుడు చూసినా మొబైల్ ఫోన్లు ఎప్పుడు చూసినా టీవీలు కంప్యూటర్ల మీద ఉండేవాడికి నువ్వు మాటలు చెప్తే వాడు ఎట్లా తింటాడు కష్టం కదా వాడు నువ్వు మాటలు మాట్లాడుతున్నావు మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు వాడు ఇంకా వాడు ఏం ఈ మాట మళ్ళీ నువ్వు చెప్పాలా ఎందుకంటే ఇవి చెప్పాలను వాక్యం నాకు తెలుసు గొప్ప జనం అంతా అందులో ఉంటారు మస్తుంటారు మన వాళ్ళు కష్టంగా నీ కళ్ళ ముందు ఇర్మియా ముందు కళ్ళ ముందు అందరు మరణించారు తన తన కాలము తన సమకాలీకులు చాలా మంది మరణించారు ఆయన కళ్ళ ముందు దానియాలు ఇర్మియా సమకాలీకుడు కదా దానియాలు ఏమో చెరలోనికి కొనిపోబడిండు ఇర్మియా ఏమో అక్కడ విడుదల పొందిండు మనం చూస్తాం మా వాక్యాలు ఎన్నిసార్లు ఊరి చివరిని ఇర్మియా ఉంటే దానియాల లోపల ఉంటే అందరు ఎవరస్ చద్రగ్ మిషక్ అభెదో దానియాలు వీళ్ళందరినీ తీసుకొని పోయారు యవనష్టాన్ని చెరలోనికి విడుదల పొందిండెవరు ఇర్మియా ఒక ఎందుకు ఇరిమియా లోపల లేడు ఇంకా బయట ఉన్నాడు అది ప్రభు మనకి ఎప్పుడో చూపించింది ఆ విధానాలు కానీ కానీ ఈ తరానికి మనం చెప్పాలంటున్నాడు వాళ్ళకి చెప్పాలంటే ఓల్డ్ మెథడ్స్ పనికి వస్తలేవు మీకు అర్థమవుతుందా నేను చెప్పాడు ఇప్పుడు నేను ఇట్లా చెప్తుంటే మీకు సహిస్తున్నారు కానీ వాళ్ళు సహించారు నేను నేను నా నా వర్క్ ప్లేస్ అని నేను చూస్తున్నాను యవనస్తులకి అంత ఓపిక ఉండలేదు ఇరవై నిమిషాలు కూడా వాడు కూర్చోలేకపోతుండడు కుర్చీలో ఇప్పుడు గాబ్రా గాబ్రా అయిపోతున్నాడు వానికి ఏది సాయిస్తలేదు మళ్ళీ వాళ్ళని ఎట్లా మనము వాళ్ళని వాళ్ళ ఫ్యూచర్స్ని మనం ఎట్లా కరెక్ట్గా హెల్ప్ చేయాలి వాళ్ళ ఫ్యూచర్స్ మనం పెద్దవానికి బాధ్యత ఏది చిన్నవానికి మార్గం చూపించడమే కానీ కఠినంగా చూపిస్తే వాడు ఒప్పుకోడు కాబట్టి వాడు చెడిపోతాడు కాబట్టి వాడిని ఏ రీతిగా చూపించాలా వానికి మార్గం మనం కొన్ని విధానాలు నేర్చుకోవాలా సరే నేను ఇప్పుడు అవన్నీ విధానాలు చెప్పేదానికి నేను సిద్ధపడతలేను కానీ వాళ్ళ లెవెల్ గో తప్పదు వాళ్ళతో పాటు మనం పోవాలా పిల్లలతో పాటు మనం టైం స్పెండ్ చేయం నాకు తెలుసు ఎందుకంటే పోయి ఆ ఉద్యోగం నుంచి పోయి అలసిపోయి వేస్తాము వాడు ఎక్కడో పోయి వస్తాడు వాటితో మనం టైం స్పెండే చేయాలి ఖచ్చితంగా కాబట్టి వానికి నీకు ఎక్సెప్ట్ చేయండి వాడికి నీకు అంత క్లోజ్నెస్ ఉండదు నువ్వు భుజాల మీద భుజాలు చేయలేసుకొని తిరుగుతారా పిల్లలతో తిరగం కదా మనం వాడు అట్లాంటి వాళ్ళతో తిరుగుతాడు కదా భుజాల మీద చేసుకొని తిరగేట వాడు తిరుగుతాడు పిల్లలు మనం తిరగం కాబట్టి మనకి గ్యాప్ ఉంటుంది ఎప్పుడు కానీ కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అట్లా ఫ్రెండ్లీగా ఉండే ఫ్యామిలీస్ మనం అట్లా ఉండలేము వానికి అర్థమైంది నేను చదువుకుంది ఇది కదా ఇట్లా ఇట్లా ట్రీట్ చేయాలి కదా పిల్లలు నేను అర్థం చేసుకున్నాడు వాడు కానీ మనం చేసుకోలేకపోతున్నాం కానీ మనం తప్పదు యంగ్స్టర్స్కి ఈ వాక్యాలు చెప్పాలంటే ఎందుకంటే నేను ఒకసారి గ్యాప్ ఉంది నేను నిజామాబాద్లో వాక్యం చెప్తుంటే చాలామంది యవనస్తులు హేళన చేస్తున్నాను బ్యాక్లో కూర్చొని వానికి అర్థం వానికి ఈ విధానాలు అర్థం కావాలి వాడికి ఒకటే తెలుసు ఏంటంటే మ్యూజిక్ మీరు గిటార్లు కొట్టడము మ్యూజిక్ ఉంటే విజుల్స్ వేసుకుంటా ఎంజాయ్ చేయడము డ్యాన్స్ చేయడం అదొకటే వాళ్ళు ఈ తరానికి బాగా ఇష్టం అని అంటే విపరీతంగా చేస్తారు నువ్వు పెట్టు ఎటువంటి వచ్చి డ్యాన్స్ చేస్తారు ఈ తరం అదే రీతిగా మ్యూజిక్ అంటే ఎటువంటి వాడికి ఇష్టం విజిల్స్ వేసుకుంటూ ఆడియన్స్ని ఎంజాయ్ చేస్తూ ఆ తరం అన్నట్టు అంటే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అలవాటుపడ్డ తరం ఇది మన నువ్వు ఎట్లా చెప్పాలా నువ్వు కూడా నువ్వు నేర్చుకోవాలి కదా నువ్వు గిటార్ నేర్చుకోవాలా ను నేర్పు మాకు నీకు వచ్చి కదా గిటార్ నువ్వొచ్చి నేను గిటార్ అంటే తీసుకొచ్చి ఇక్కడ నేర్పు అదా కదా అవసరం ఈ తరానికి నువ్వు ఈ వాక్యాలు చెప్పాలంటే ఇదేమో చాలా కష్టతరమైంది వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వంటే అక్సెప్టెన్స్ లేనప్పుడు నువ్వు ఇవన్నీ చెప్పి వాడిని ఏ రీతిగా దేవుని చేత నడిపించగలవు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ జనరేషన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ జనరేషన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ ఇన్వాల్వ్ అనడు ఫేస్బుక్స్లల్లో ట్విట్టర్స్లల్లో ఇందులో ఉంటారు వాళ్ళ టైం అంతా మళ్ళీ వాడికి నువ్వు వాళ్ళకి డైరెక్షన్ చూపించాలి కదా వాడిని వాడు అంటారు నా నీకేం తెలుసు నా గురించి నా భవిష్యత్తు గురించి నాకు తెలుసు వాడు అంటాడు కానీ వాడు మొబైల్ ఫోన్లో పట్టుకున్నాక భవిష్యత్తు మర్చిపోతుంటాడు మరి వాళ్ళకి నువ్వు డైరెక్షన్స్ చూపించాలా ఇక్కడ ఉంది వాక్యం హెచ్చరిస్తుంది వాళ్ళు ఇట్లా కాకుండా ఉండాలంటే యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై స్థిరమైన మనసు లేని వారై తమ పితరుల వాళ్ళే తిరగబడక అంటే వాళ్ళు తిరగబడినరు అన్నట్టు కదా తమ పితరులు ఏ రీతిగా తిరగబడినరో వీళ్ళు కూడా అటునే తిరగబడక పౌలు యాక్చువల్గా ఇక్కడ నుంచే చెప్తుండే కొరిత మనం చూస్తాం వారికి దృష్టాంతంలో జరిగే యుగాంతం మీకు బుద్ధికలకి రాయబడ్డ ఈ విషయం వాళ్ళ పితరులు ఇక్కడ ఉన్నారు ఈ రెఫరెన్స్ మనం అక్కడ కోర్టు చేసుకోవాలా కొరితలు రాష్ట్ర చూస్తాం మనం పదకొండవ అధ్యాయంలో చూస్తాం మొదటి కొనెత రాష్ట్రపత్రిక పది పదిలో అదే రీతిగా హోషే గ్రంథంలో కూడా ప్రభు మనల్ని అనేక పర్యాలు హెచ్చరిస్తుంటే ఇది నాకు చాలా ఇష్టకరమైన వాక్యం ఇది చాలా ఇష్టమైన వాక్యం ఇది హోషే గ్రంథము పన్నెండవ అధ్యాయం చిన్న ప్రవక్తల కదా హుషే గ్రంథంలోని ప్రవసాలు మనం ఛాన్సాలు ధ్యానించినాం రికార్డింగ్స్లో హుషే గ్రంథపు చివరి భాగం అనుకుంటా పన్నెండవ అధ్యాయం పదవచనం ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను చూడండి విస్తారమైన దర్శనములను నేను ఇచ్చి ఉన్నాను ఉపమయరీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను అంతే అంటే ఆ తరం గురించి మాట్లాడుతున్నాడు పదమూడవ వర్షంలో చూడండి ఒక ప్రవక్త ద్వారా అతను ఐగత్తు నుంచి రప్పించిండు మోసగు నుంచి మాట్లాడతాడు తర్వాత చూడండి ప్రవక్త ద్వారా వారిని కాపాడాను ఒక ప్రవక్త ద్వారా ఇసా ఐగత్ ప్రదేశం నుంచి రప్పించాను ఒక ప్రవక్త ద్వారా మీరు చెప్పండి ఎక్కడ జరిగింది అది ఏ ప్రవక్త ద్వారా వాళ్ళు కాపాడబడింది ఇంకొక ప్రవక్త ద్వారా వాళ్ళు కాపాడబడింది మీరు చెప్పండి మీకు తెలుసు కదా ఇవన్నీ వాక్యాలు మీకు ఇప్పటికీ అర్థమైపోయింది అద ఏ ప్రవక్త ద్వారా వాళ్ళు కాపాడబడుతున్నారు మోస వంటి ప్రవక్త నేను లేపుతాను కదా మనకి ఇంకోవరు కనిపించరు అందుకు బైబుల్లో ఇంకోవరు కనిపించారు ఆయననే మనల్ని కాపాడబాడు కాబట్టి ప్రభు గురించి మాట్లాడుతుండే ఇక్కడ ఒక ప్రవక్త ద్వారా వాళ్ళని అంధకారపు జీవితం నుంచి బయట తీసుకొచ్చేట్టు ప్రవక్త ద్వారా చివరి వరకు కాపాడుతున్నాడు ఆ విషయాన్ని అది టైమ్ లైన్స్ గురించి మాట్లాడుతుండే ఇక్కడ హుషయాలో కాబట్టి నా జనులు హుషయాలు అనేది కదా మనము నా జనులు నశించిరి ఎందుకు జ్ఞానము లేకపోతే మనం చూస్తాం కదా ప్రధాన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలోని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము మూడవ భాగము ఎందుకు సంహరించబడుతున్నారన్నప్పుడు అగ్ని వాళ్ళు పోవాల్సి ఎందుకంటే దేవుడు వారిని సంపూర్ణంగా తయారు చేస్తున్నాడు వాళ్ళని పరిశుద్ధంగా తయారు చేస్తున్నాడు ఎందుకంటే వీరంతా మహాశమరలోకి వెళ్ళి గొర్రపల్ల రక్తంలో వస్త్రాలు బుతుకున్న వారి నుంచి సాక్ష్యం పొందిన వీళ్ళందరూ కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ నలుగురు తూతలు యూఫర్టిస్ అన్న మహానది దగ్గర బంధింపబడి ఉంటది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం తర్వాత ఆ దినంతే ఇక్కడ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లోనేమో అన్ అవర్ అండ్ అండ్ అంత్ అండ్ అ ఇయర్ అని ఉంది తెలుగులోనేమో అ ఇయర్ అంత్ కానీ ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ వేల మటుకు They were prepared for an hour and a day and a month and a year. Yeah. Reverse order in chronology. Sorry. So, choosing to choose and explain and make it special. Butえ? Why is it special? That description to improve our time. That's what we tell. As we tell that, But we have the first time. What we tell family. Она vielä like I wanted to put in place. Like I tell. Why are there aí? Just tell. నలుగురు దూతలు మహానది యొక్క బంధింపబడి ఉన్నారు కాబట్టి దే వర్ బౌండ్ అనుంది ఇంగ్లీష్లో ద ఫోర్ ఏంజిల్స్ విచ్ వర్ బౌండ్ ఇన్ ద గ్రేట్ రివర్ యూఫ్రటిస్ ఇంగ్లీష్లో వేరే గురించి చూడండి తెలుగులో ఏముంది తెలుసా మీరు చూసి ఇందాక యూఫ్రటిస్ అను మహానది యొద్ అనుంది కానీ ఇంగ్లీష్లో ఏముంది తెలుసా యూఫ్రటిస్ అను మహానది లో నదిలో నది యొద్ద తేడా ఉందా లేదా ఖచ్చితంగా తేడా ఉంటుంది నది లోపల బందీ పొగట్టింది నది వద్ద అంటే దాని ఒడ్డున ఉండవచ్చు కాబట్టి మనం ఈ రీతిగా ధనించకపోతే డెఫినెట్లీ ఒక విషయాన్ని పోగొట్టుకుంటున్నాం ఒక అంటే అర్థం చేసుకుంటున్న విధానంలో ఒక విషయం మనకు తప్పిపోతుంది లైఫ్లో అందుకే రెండింటినీ కంపేర్ చేసుకుంటే చూస్తేనే మనకు అర్థం కాదు అంటే నదిలో ఉన్నది నదిలో నుంచి నది ఒడ్డు వరకు వచ్చింది బంధింపబడి ఉంది అంటే నదిలోనే బంధింపబడి అది నది ఒద్దుకొచ్చి నిలబడింది కొంతకాలం నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళు అన్న విషయాన్ని మనకు చూపిస్తుంది ఎంత కాలం అనేది మనకు తెలియదు అక్కడ టైమ్స్ ఉంటాయి మనం చూపిస్తారు డిఫరెంట్ డిఫరెంట్ వాక్యాలుగా దానికి నదిలో బంధింపబడ్డ ఈ నలుగురు దూతలు నది ఒడ్డునకి తేబడినరు ఎప్పుడు విడుదల పొందాలా పాయింట్ ఇప్పుడు వాళ్ళు విడుదల ఎందుకంటే దేవుడు ఆగ్గాయించేంత వరకు అది నదిలోనే ఉన్నాయి ఆయన ఆజ్ఞ బయల్దేరినాక నది ఒడ్డున ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఆయన దృష్టిలో టైం ఆ రీతిగా పోతూ ఉంటుంది తర్వాత నది ఒడ్డున కూడా బంధింపబడి ఉన్నాయి ఆ యూఫ్రెటిస్ నదికి సంబంధించిన విషయాలు నేను మీకు వచ్చేవరకు చూపిస్తా ఈరోజు మటుకు ఓన్లీ ఆ బంధింపబడిన విషయం సంబంధించి మనం చూసుకొని వాక్యాన్ని కాబట్టి ఇర్మియా గ్రంథం చూడండి ఇర్మియా గ్రంథంలో యాభై అధ్యాయం మనకి ఒక విషయం ప్రభు నేర్పి ఏంటంటే ఈ వాక్యాలన్నీ పాత నిబంధన కాలంలో కూడా కనిపిస్తూ ఉంటాయి తర్వాత కృత నిబంధన కాలంలో కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ వాక్యాలని కాబట్టి యాభై రెండవ ధ్యాయము వచనం నెల బాగా అర్థం చేసుకోండి మనము ధ్యానిస్తున్నప్పుడు ఈ పదాలన్నీ వెనకడికి ఒకసారి మనం ధ్యానించడం ఇంతకు ముందు ఐదవ నెల అని స్టార్ట్ అయింది మీరు చెప్పండి ఐదవ నెల ఎప్పుడు మాట్లాడినా మనం ఆరవ బూర ఆరంభం కాకముందు ఐదవ నెలలో గురించి ధనించినం అంటే ఐదవ బూర ఊదినప్పుడు ఏం జరిగింది ఐదు నెలలు వారికి బాధ కలిగించడానికి వారికి అధికారం ఇవ్వబడి తేళ్లకి అధికారం ఇచ్చిండు ఏమైనా అధికారం ఇచ్చిండు ఐదు నెలల వరకు మనుషులకు హాని హాని చేయడానికి బా బాధ కలిగించడానికి వరకు వాళ్ళకి అధికారం అని ఇప్పుడు ఇక్కడ ఏమని చేస్తున్నాము పన్నెండవ వచనంలో చూడండి అవి నువ్వు ఎక్కడైనా రాసుకోవాలా మీ మైండ్లో ఎందుకంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మ్యాథమాటికల్ క్యాలిక్యులేషన్స్ ఈ దినాల గురించి మీరు అర్థం చేసుకోవాలి సరే మనం దినానికి ప్రాధాన్యత కానీ ఇక్కడ చెప్పబడింది ఏంటంటే ఐదవ నెల కాబట్టి మీకు తెలియాలా ఐదవ నెల అంటే ఏది పదవ దినం అంటే ఏది ఈ క్యాలెండర్ ప్రకారంగా అయితే కాలేదు ఈ క్యాలెండర్ ప్రకారంగా ఐదవ నెల అంటే మే కదా అంతేనా మే టెన్త్ అన్నట్టు ఈ గురిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా లేక జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా చూస్తే జూలియన్ క్యాలెండర్ జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా చూస్తే దానికి దీనికి పది దినాల డిఫరెన్స్ కాబట్టి ఏప్రిల్ థర్టీ ఎయిత్ ఉండాలా ఏప్రిల్ థర్టీ ఫస్ట్ జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా గురిగోరియన్ ప్రకారం ప్రకారంగా మే టెన్త్ ఉండాలా కానీ ఈ కాలము ఆ క్యాలెండర్ సంబంధించింది కాదు అనేది ఫస్ట్ మీరు తీర్మానించుకోవాలి ఎందుకంటే ఈ రోజున ప్రవచనాలు ఎట్లుంటాయి అంటే జూలియన్ క్యాలెండర్ లేకుంటే గురి గురించి అందరికి దృష్ట్యా అనుగుణంగా ప్రవచనాలు ఉంటాయి ఆ ప్రవచనం నెరవేరకపోగా వాళ్ళు నిస్హాయాన్ని అసంతృప్తితో దుఃఖంతో ఫేడ్ అవుతారు చాలా మంది ప్రవక్తలు చాలా మంది ప్రవక్తలు డేట్స్ ఫిక్స్ చేసుకుని ప్రవచిస్తారు ఈ రోజు ప్రభు రాబోతుండే అనేసి ఆ రోజు జమ అయిపోయి రాక వర్షం చేస్తుంటారు కానీ ప్రభు రాడచ్చు అప్పుడేమవుతుంది ఆ పాస్టర్ డిసైబర్ అయిపోతాడు ఆ సేవకు డిసైబర్ అయిపోతుంది ఆ చర్చ్లోనే డిసైబర్ అయిపోతుంది ఆ మనుషులునే డిసైబర్ అయిపోతారు అంటే ఇది మోసం అని తెలుసుకున్నాక అట్లా చాలా మంది వచ్చి గతంలో డేట్స్ ఫిక్స్ చేస్తున్నారు కాబట్టి మనం అటు ఎట్టి పరిస్థితుల్లో ఆ డేట్స్ మనం ఆలోచిస్తలేదు దేవుని డేట్స్ లార్డ్స్ క్యాలెండర్ మనం చూసినాం ప్రైబుల్లో దేవుని క్యాలెండర్ కూడా ఉంది అన్న విషయాన్ని కాబట్టి ఈరోజు నేను మీకు ఆ క్యాలెండర్ గురించి ఏం మాట్లాడబోతలేను చెప్తలేను కానీ ఇక్కడ మనం చూసినాం పన్నెండవ వర్షంలో ఒక సూచన ఇవి ప్రభు చెప్పాడు శిష్యులు అడిగినప్పుడు ప్రభు నీరాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏవి అంటే ఆయన ఏమని చెప్పిండు సూచనలు చెప్పిండ ఎవడును మిమ్మల్ని మోసపోకుండా చూసుకున్నాడి అది పాయింట్ నెంబర్ వన్ కాబట్టి అది సూచనకి సంబంధించింది కాదు అది ఒక స్థితికి సంబంధించింది మోసపోయే స్థితికి సంబంధించింది కాబట్టి ఆయన చెప్తుంది స్థితి గురించి ఈ లోకపు స్థితి ఎట్లా ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మోసం ఉంటుంది మొత్తం కాబట్టి ఈరోజు ప్రపంచం అంతటా మోసం ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అక్కడ నుంచి అన్ని స్థితులు జ్ఞాపకం చేస్తుంటాడు అంటే యుగ సమాప్తికి వచ్చేప్పటికీ క్రైస్తవ సంఘము ఆ స్థితులు ఫుల్ఫిల్ అయి వాటి జీవితాలలో అట్లా మనం అర్థం చేసుకుంటా ఉంటాం ఇప్పుడు ఇక్కడ పన్నెండవ వర్షంలో ఏం చెప్తున్నాడంటే ఐదవ నెల పదివ దినమున అనగా ఇప్పుడు చూడండి మీరు అర్థం చేసుకోండి ఐదవ నెల పదవ దినమున అనగా బబులోను రాజైన నెమిక నిజరు ఇప్పుడు చూడండి పంతొమ్మిదవ సంవత్సరమున బబుళలు రాజు ఎదుట నిలుచు నెబు జరదానను రాజదేహ సంరక్షకుల అధిపతి ఎరుసుమ్ వచ్చెను కాబట్టి ఇది నెరవేరింది గతంలో ఏంది నెరవేరింది నెబుజరదాను అన్న ఒక క్యాప్టెన్ ఇంగ్లీష్ క్యాప్టెన్ అని తెలుగులో రాజదేహ సంరక్షకుడు అంటే రాజులని ప్రొటెక్ట్ చేసేవాడు అంటే వెరీ పవర్ఫుల్ క్యాప్టెన్ అన్నట్టు వీడు చీఫ్ క్యాప్టెన్ కూడా అనొచ్చు సైన్యం చీఫ్ కెప్టెన్ రాజులను మంత్రులను ప్రొటెక్ట్ చేసేవాడు శత్రులు వీళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటే యుద్ధం చేసేవాడు ఇటువంటి అటువంటి వాడు అయితే ఏ చూడండి ఐదవ నెల పదవ దినమున అనగా నెగ్ రాజు నిలబడినందు పంతొమ్మిదవ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబు రాజదేహ సంరక్షకుల అధిపతి ఎరుసలేంకు వచ్చెను సరే నేను వాళ్ళ పేర్ల గురించి ఇప్పుడు నేను చెప్తాను మీకు ఒకటి జరిగింది చరిత్రలో ఏంది అంటే బబులు రాజు సైన్యాధిపతి నెబుజరదను వాడి పేరు అతను ఏం చేసిండు ఎరుసలేంకి వచ్చెను ఏం చేసిండు పదమూడు అర్షంలో అతడు యహోవ మందిరమును రాజనగరములను నగరమును ఎరుసలేం లోని గొప్పవాణి ఇలా చూడండి అంటే టెంపుల్ని కాల్ చేసిండు అర్థమవుతుందని చెప్పండి టెంపుల్ అది ఎవరు మన సొలమోను కట్టించిన టెంపుల్ని ఇక్కడ ఉంది యహో మందిరమును రాజనగరమును ఎరుసులెంలేని చూడండి గొప్పవారి ఇట్లని ఎవరు గొప్పవారు మీరు చేస్తారు మీకు ఎవరు గొప్పవాళ్ళు ఎట్లయిస్తారు ఈ లోకంలో అట్లా చేస్తారు గొప్పవాడు ఎట్లెత్తాడు అంటే మస్తు డబ్బు గలవాడే గొప్పవాడే కదా ఈ లోకంలో గొప్పవాళ్ళు అంటే డబ్బు గలవాడు ఎట్లా గొప్పవాళ్ళు అయినరు చూడండి దేవుని తీర్పు ఎట్లుంటది అనేది దేవుని తీర్పు ఎవరి మీద ఉంటుంది అన్యాయంగా జీవించిన వాటి మీదనే ఉంటుంది కఠిన నుండి మీదనే ఉంటుంది ఇందాక చూసినాం కదా వాళ్ళ హృదయాలు ఎట్లున్నాయి వాళ్ళ పరిస్థితులని గొప్పవాళ్ళ ఇండ్లను కూడా గాలి అంటే గొప్పవాళ్ళు ఎవరంటే గొప్ప జనం మీద పడి దోచుకొని జీవించిన వాళ్ళు వీళ్ళందరు అంటే మోసము దొంగ వాడి సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళందరు గొప్పవాళ్ళు కాబట్టి గొప్పవాళ్ళకందరికీ ఫస్ట్ తీర్పు నెప్పుకద్దేశర్ని దేవుడే ఏర్పరచుకున్నట్టు నేను నీకు చూపించిన వాక్యం నెప్పుకద్దేశరు నా దాసుడు అన్నాడు కాబట్టి నెప్పు నా దాసుడు అన్నాడు అతని సైన్యాధిపతిని పంపించిండు పంపించి ఎరుసమీద ఏం చేసిండు ఫస్ట్ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి మందిరాన్ని కాల్చి వేసి దేవుని ఆగే లేకుండా దాన్ని ఎవరు కాల్చలేడు కదా నా మందిరానికి విరోధంగా ఎవరు నిలబడలేడని చెప్తాడు ప్రత నిబంధనకు వస్తే అని చెప్పలేదు కానీ ఇక్కడ చూపిస్తున్నాడు ఆయన మందిరంలో ఒకప్పుడు దేవుని మహిమది వచ్చింది ఎరుసులేం దాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుని మహిమ దిగి కదా దాని గురించి ఎంతగానో గొప్ప గొప్పగా కానీ ఒక అన్యునికి దాన్ని అప్పగించింది అది కాల్చి దాని తర్వాత గోడ మన ప్రాకారపు గోడలు అన్నీ కుల్చబడ్డాయి దాని తర్వాత గొప్పవారి ఇళ్ళు కూడా కాల్చబడ్డాయి అంటే వాళ్ళు ఇండ్లు ఎట్లా దేనితో కట్టుకున్నారో అర్థం చేసుకోండి అంటే మంచి సీలింగ్స్ వేసి మన దూలాలు చెక్కతోని దూలాలు తలుపులు మంచి మంచి చెక్కతో కట్టుకునే తలుపులు అట్లయితేనే కాలుతాయి మట్టి కాలుతుంది కాలదు కదా కాబట్టి అన్ని అంటే గొప్పవాళ్ళేమో మంచి మంచి చెక్కలతో తెప్పించుకొని అక్కడ అతని పేరు రాజు పేరు నాకు నోటికొస్తలేదు హీరాము రాజు ఉంటాడు కదా హీరాం అనే రాజు ఉంటాడు హీరాము రాజు దేశం పేరు నాకు నోటికొస్తలేదు ఆయన దేశంలో పెద్ద పెద్ద దేవదారు వృక్షాలుంటాయి చెట్లు గందకం చెట్లు దేవదారు చెట్టు వృక్షాలు ఉంటాయి ఆ వృక్షాలను అన్నింటినీ కట్ చేపించుకొని ఎరుసంగి హీరాము సులమూర్కి స్నేహితుడు కాబట్టి హీరామే వేసారు అక్కడి నుంచి అన్ని పంపిస్తా ఉంటే ఇక్కడ మంచిగా మందిరం కట్టుకున్నాడు ఎంత మంచి మందిరం కట్టుకున్నాడు అయినా కానీ డెబ్బు జరదాను దాన్ని మనం చూస్తాం తర్వాత ఏం జరిగిందో చూడండి కాల్చి వేసాను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా ఉండిన కల్దీవుల సేనాధిపతులు అందరూ ఎర్సులేము చుట్టూనున్న ప్రాకరంలు పడగొట్టేది అంటే దానికి ప్రొటెక్షన్ లేదు ప్రాకారంలో పడగొడ్ ఇంకేం లేదు ప్రొటెక్షన్ లేదు అన్నట్టు దాని తర్వాత చూడాడు మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెవ్వు ప్రజలలో కడు బీధులైన కొందరిని పట్టణంలో శేషించిన కొదువ ప్రజలు అంటే శేషం అన్నట్టు కదా కొదువ అంటే శేషం కొదువ ప్రజలను బబులను రాజు పక్షము చేరిన వారిని కట్టి పని వారిలో శేషించిన వారిని చెరగొని పోయెను చెరగొనడం అంటే ఏం తెలుసా బంధించడం మీకు అర్థమవుతుందా చెరగొని పోయెను అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా బంధించడం అనేది అంటే ఇంగ్లీష్ లో బౌండ్ అని ఉంది కదా బంధించడం అనేది ఏందంటే ఇలా చూసినట్టు మనము నాలుగు దూసుముతలు బంధించబడి ఎక్కడ యూఫినటిస్ నది దగ్గర ఇంగ్లీష్ ఏమో యూఫినెట్ నది అది లోపల కాబట్టి అంటే మీరు చూస్తుంటే మీకు అవి ఆ ప్రవచనాత్మకమైన విషయాలు అర్థమైపోతాయి తేటగా ఎందుకంటే ఈ కాలానికి అవి బలిపరచబడ్డాయి విప్పబడ్డాయి కాబట్టి మీకు బాగా అర్థమైతే మీరు కొంచెం కిందికి పోయి కూడా మీకు ఊరికనే అర్థం కావాలి ఎందుకంటే మీకు ఆ మీకు ఆ విధానం ఈ వాక్యాలను ఎట్లా అర్థం చేసుకోవాలన్న విధానం మీకు తెలవాలా పదహారు వర్షం చదవండి మీరు మీకేమర్థం అవుతుంది చూడండి అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెభు ద్రాక్ష వనములను పరిష్టకును సేద్యం చేటకును కడు బిదలలో కొందరిని ఇప్పుడు మీరు చెప్పుకోండి అండి దాని అర్థం మీకు అర్థమవుతుందా లేదా వాక్యం మీకేమర్థమవుతుందో చెప్పండి ద్రాక్ష ద్రాక్ష వనం అంటే దాని ఆత్మీయ క్రైస్తవులు కదా ద్రాక్ష వల్ల నేను తీగలు మీరు కాబట్టి ద్రాక్ష తోట అంటే రక్షింపబడ్డ వారి సాదృష్టం అంటే ఆ రోజుల్లో కూడా పాత నిబంధన కాలంలో కూడా యథార్థ యథార్థ హృదయం కలిగిన వారి గురించి చెప్తుండ కాబట్టి ద్రాక్ష వనములను చక్కపరచుటకు హేద్యం చేయటం కంటే దాన్ని మంచిగా మంచిగా చేయడానికి దున్ని నీళ్లు పెట్టడానికి వరకు దాన్ని మళ్ళా ఫలింప చేయడానికి వరకు ఎవరిని పెట్టిండు కడబీదలు కాబట్టి గొప్ప ఏం చేసిండు గొప్ప వాళ్ళని ఇళ్ళని అన్నిటికీ గాల్చేసిండు కడు బీద వాళ్ళని ఏం చేసిండు ద్రాక్ష తోటలు సరి చేసుకుని పంపించిండు అందుకేమర్థం అవుతుంది చెప్పండి ఇది ఆత్మీయమైన విధానం సేవ జీవితంలో ఉన్నవాడు ఎట్లుంటాడు అనేది కడు బీజులు అన్నట్టు అంటే ప్రకృతి సహజంగా కడు బీదలే కానీ మనము ఆత్మయందు బీజలుగా ఉండాలా మనం ఆ దీనంగా ఉండాలా బీదలుగా ఉండాలా బీదలు అంటే దీనంగానే ఉండేవాళ్ళు కదా కాబట్టి కడు బీదలే ద్రాక్ష వనములను చకపర్చే వాళ్ళు అంటే నీకు ఇంకా దేని మీద వ్యామోహం లేదు ధనం మీద వ్యామోహం లేదు అటువంటి వాడే ద్రాక్ష వనములను చక్కపరచగలడు చక్కపరిచే బాధ్యత ఏంటంటే అది ఆ ద్రాక్ష వల్లి అంటే చెట్టు కదా తీగలు ప్రాకుతా ఉంటాయి పిచ్చి పిచ్చిగా ప్రాక్తూ ఉంటాయి అవి కరెక్ట్గా ప్రాక్తేమవుతాయంటే ద్రాక్ష గిలలు మనకు కనిపిస్తాయి లేదంటే దాచుకుంటాయి అది పిచ్చి పిచ్చిగా వెళితే కనిపించవు ద్రాక్షవనం అవి కరెక్ట్ గా కనిపించాలి అట్లా అప్పుడు ఏం చేస్తారంటే వాటిని ఆ తీగని కరెక్ట్ గా లెవెల్ గా బయట చేస్తారు ఆ పద్ధతి మీద అప్పుడేమైతే ద్రాక్ష గెలన్నీ క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి అది చక్కపరచడం అంటే జీవన విధానాన్ని సరిచేయడం ఆత్మీయ విధానాన్ని సరిచేయడం కాబట్టి మన సేవ జీవితం ఏంటంటే ద్రాక్ష పండ్లు రీతిగా మతపరమైన క్రైస్తవ జీవితాన్ని కూడా సాదరిశం గొప్ప కూడా సాదరించం వారి జీవితాన్ని చక్కపర్చే సేవ జీవితం అనేది కడు బీజలుగా ఉండే అంటే నీ హృదయం పాటు అర్థమవుతుందా నీ హృదయం వాటి ఉండాలా ఎప్పుడైనా కానీ మనకి చివరికి వచ్చేది ఆయన గుర్తు చేస్తుండో ఎన్నిసార్లు ఈ వాక్యాలు చేసిన నీ బాధ్యత ఏదనే గుర్తు చేస్తున్నా కాబట్టి మనం పోవాలా నాకు ఆదివారం ఇదే విషయం జరిపిస్తుంది ప్రభావా ఎన్నిసార్లు మేము గొప్ప జనం గురించి చెప్తున్నాం కానీ మేము నిజంగా ఎక్కడ గొప్ప జనం తిరిగిపోతున్నాం గొప్ప జనంకి ఎక్కడ పోయి చెప్తున్నాం మేము అన్ని వాక్యాలు నాకు ప్రార్థనలో కూర్చుంటే ఆత్మఘోషిస్తున్నా కరెక్ట్ మనం ఎన్ని వాక్యాలు చేస్తున్నాం కానీ ఎక్కడ పోయి గొప్ప జనానికి చెప్తున్నామా చెప్పాలన్నా లేదా మనము ఎక్కడన్నా ఎక్కడన్నా ప్రేయర్ పిలిపిస్తే మనం ఏదో వాక్యాలు చెప్తాము అక్కడ కానీ ఆయన అందుకు తిరిగి తిరిగి జ్ఞాపకం చేస్తుండే మనల్ని మనం వాళ్ళని హెచ్చరించాలా వాళ్ళని బలపరచాలా వాళ్ళకి చెప్పాలి సత్యాల గురించి అంతేనా లేదా ఎందుకు మళ్ళీ లేకపోతే ఇవన్నీ మనకి ఎందుకు తిరిగి తిరిగి జ్ఞాపకం చేస్తారని అందుకే మిమ్మల్ని పదార వర్షం జరించమంటున్నా మీకు ఏమర్థమైంది అట్ల నుంచి నాకు నాకు నాకు అవి కనిపిస్తున్నాయి నాకు అనేది కనిపిస్తున్నాయి మళ్ళీ నాకు కనిపిస్తున్నాయి విధానంగా మీకు కనిపిస్తున్నాయా మళ్ళీ మీకు ఇంకే రీతి కనిపిస్తుంది ఎందుకంటే మనకు ఒక స్పెషల్ సేవ అప్పగించబడినని మనం గ్రహించగలిగినాం ఆల్రెడీ అది మళ్ళీ మనం చేయాలంటే మళ్ళీ పోవాలా లేదా తిరిగి ఇంక భద్రం మీరు లేదా ఎటువంటి అవకాశం వచ్చిన ఎన్నో అన కష్టం ఉంటే చాలా బలహీనతలు ఉంటాయి అన్ని సమస్యలు ఉంటాయి అయిన కానీ మనం ధైర్యం చేసిపోవాలా ఏదో రీతిగా ప్లాన్ చేసుకొని పోవాలా ఫ్యామిలీ మెంబర్స్ తృణీకరిస్తాను అంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఏం పోతా ఉండవు అంటారు ఇంట్లో చాలా పనులున్నాయి అంటారు అరే చుట్టాలు వస్తున్నారు వాళ్ళకి నువ్వు అన్నం వండి పెట్టాలా ఇవన్నీ చెప్తారు అన్ని చేసుకోవాలా అన్ని చేయాలా వంట వండేసి పెట్టేసుకో మనం సేవకి వెళ్ళిపోవాలా చేయలేదా అంటే నేనేది అంటే ఆ రోజు నువ్వు పోకపోతే గొప్ప ఒక అవకాశం వినట్లే కదా అది సేవా విధానం అంటే కాబట్టి ఈ విషయాలు మీరు అర్థం చేసుకోండి ఏ వాక్యం ధ్యానించినా ఈ గుంపులకు సంబంధించిన విషయాన్ని ఏం మాట్లాడుతుంది దేవుడు ముఖ్యంగా గొప్ప జనకు సంబంధించిన నన్ను ఏ రీతిగా హెచ్చరిస్తుంది దేవుడు ఎట్లా పోయి చెప్పాలని ఇప్పుడు మనం చూస్తాం నీ శత్రువుల గవిని నువ్వు స్వాధీనపరచుకోమన్నాడు శత్రువుల గవిని శత్రువు వాడు ఆల్రెడీ దోచుకున్నాడు గొప్పవాడు వాడు గొప్ప జనంని దోచుకున్నాడు వాడు మళ్ళీ వాడి గవి వాడి గవి అంటే వాడు సంపాదించుకున్న దాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలని ఉంది ఎట్లా స్వాధీనపరచుకుంటావు నువ్వు స్వాధీనపరచుకోవాలి కదా నీ శత్రువు గవి అంటే వాడు అంతా ఎక్కడికి వెళ్ళి జమ చేసుకోమన్నాడు గొప్ప జనం జమ చేసుకుపోయాడు పెట్టుకున్నాడు మళ్ళీ వాళ్ళని నువ్వు స్వాధీనపరచుకోవాలా దేవుని కొరకు అంటే ను చేయి పెట్టాలా లేదా అట్లా పెట్టాలా లేదా పెడితే మళ్ళీ దెబ్బలు అయితే గాయాలైతాయి మళ్ళీ భరించాలా లేదా భరించి చేయాలా మనం కాబట్టి మనల్ని ఆ రీతిగా ప్రభు హెచ్చరిస్తుంది కేవలం మీరు ఇంటెలిజెంట్గా తేరగడానికి కాదు నేర్చుకోవాలా ప్రభు జ్ఞానమందు వరదలుట దేవుని చిత్తం వాక్యం మనం చూసినాం కొలసిల రాష్ట్ర పత్రికలో ఎన్నిసార్లు కానీ ఎందుకు ఎందుకు నువ్వు అభివృద్ధి చెందుతున్నావు జ్ఞానంలో నువ్వు ఎంత జ్ఞానం సంపాదించుకున్నా దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్ కదా అది పాటించాల మనం ఆ పాటించినప్పుడే నీ విశ్వాసం నువ్వు కాపాడుకుంటావు లేకుంటే ఇవి ఒంటిగా ఉండి మృతమైపోతా యాక భక్తులు చెప్పిండ లేదా చెప్పిండు ఇవి ప్రాక్టీస్ చేయకపోతే మృతమైపోతే ఈ నాలెడ్జ్ అంతా వేస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా వేస్ట్ అయిపోతుంది ఎవరికి బయలుపరచవని విషయాలు ప్రభు మనకు బయలుపరచాయి కాబట్టి ఒక బౌండ్కి సంబంధించిన విషయం మనం నేనిస్తే ఒకసారి టైం ఎంతైనా హెచ్చరిస్తే ఇంకో ఫైవ్ మినిట్స్లో క్లోజ్ చేస్తాం వాక్య నేను జేమ్స్ నంబర్స్ ట్వెల్వ్ టెన్ ౌండ్ అంటే ఏంది లేక బంధింపబడం అంటే ఏంది ట్వెల్వ్ టెన్ డియో డెహో అది హెబ్రి పదము టు బైండ్ అంటే కట్టడం బంధించడం బైండ్ బి బౌండ్స్ లేక బంధింపబడి ఉండడం నిట్ టై అంటే కట్టడం తాడు కట్టడం నాకు ఇప్పుడు అర్థమైంది ఈ వాక్యం ఒకసారి చూడండి తిరిగి ఇరమైన గ్రంథం యాభై అధ్యాయం అందుకే నాకు ఎక్కడో లాక్ అవుతా ఉంది మైండ్ యాభై రెండు ధ్యానిస్తున్నాం కానీ యాభై ఒకటిలో ఉంది ఈ విషయం యాక్చువల్గా ఎనిమిది ఆ గ్రంథం యాభై అధ్యాయం చాలా పెద్దది అధ్యాయము ఇదంతా బబులు సంబంధించిన విషయాలు కదా మొదట బబులుని ఇసల్ మీదకి పంపించిండు ఇప్పుడు బబ్లు మీదకి ఆపద ఎందుకంటే దేవుని విధానం ఏంటంటే అనిలని దేవుని పిల్లల్ని శిక్షించడానికి కొరకు వాడుకుంటున్నాడు దాని తర్వాత అనిల మీదకి శిక్ష ఎందుకు వస్తుంది ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి నేను వేరే నుంచి నేర్చుకున్నాం మనం దానికి అవకాశం ఇస్తాడు నా బిడ్డలన్నీ శిక్షించడానికి నీకు అవకాశం ఇచ్చిన అంటే నువ్వు ఎలా తయారు కావాలా వాళ్ళని శిక్షించే యోగ్యత నీకు ఉండాలి కదా అంటే ఎవడు ఎవడిని శిక్షించగలడు అన్ని విషయంలో కరెక్ట్గా ఉన్నవాడే తప్పు చేసిన శిక్షించగలడు అంతేనా లేదా అదే విధం దేవుని దృష్టి అర్థం చేసుకోవాలా అన్ని విషయంలో కరెక్ట్గా ఉన్న దేవుడు తప్ప ఎవడు శిక్ష విధించలేడు ని అయిన పక్షంగా నెబు జరదాను లేక బబులోను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు తన బిడ్డలను శిక్షించడం కొరకు అందరిని బంధించుకొని తీసుకొని కొరకు దాని తర్వాత బబులోని మీదకి శిక్ష వస్తుంది ఎందుకంటే నీకు ఏ యోగ్యత ఉంది వాళ్ళని శిక్షించడం కొరకు నిన్ను ఎన్నుకున్నాను వాళ్ళని శిక్షించడం కొరకు కానీ నీలోనే మార్పు లేదే నువ్వు ఇంకా దిగజారిపోయిన వాడివే కాబట్టి నీ శిక్ష రాక తప్పదు అదే విషయం ఇక్కడ చూపిస్తుండో మొదటి అధ్యాయం యాభై ఒకటవ అధ్యాయంలో అరవై వర్షం చూడండి ఇర్మియా బబులోని మీదికి వచ్చు అపాయం అన్నిటిని అనగా బబులోను గూర్చి వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథంలో వ్రాసెను కాబట్టి మీకు తెలుసు ఇప్పుడు బబ్లోనంటే ఇది మతపరమైన జీవితం బబులోనట్టు మనం కాగా యాభై ఒకటో వచ్చినం వచనం కాగా ఇర్మియా సెరాయతో ఇట్ల నీవు బబులోనికి వచ్చినప్పుడు ఈ మాటలన్నింటినీ చదివి వినిపించవలను ఇలాగు నీవు ప్రకటన చేయవలను ఏమని యహోవా జంతువులైన మరి దే ఏదైనా ఈ స్థలమందు నివసింపక పోదు అనియు అది నిత్యము పాడుగా ఉండుననియు దానిని కూర్చి నీవు సెలవిచ్చి ఈ గ్రంథమును చదివి చాలించిన తర్వాత నీవు ఇప్పుడు అర్థం చేసుకోండి ఈ ఈ ఇక్కడ అర్థమైతే ఈ అరవై మూడవ వర్షం అనుకుంటా ఈ అరవై మూడవ వర్షం ధ్యానిస్తుంది అది ఏంది బంధింపబడింది మనకు అర్థం కాదు చూడండి ఈ గ్రంథమును చదివి చాలించిన తర్వాత నీవు దానికి రాయి కట్టి స్ నదిలో దాని వేసి నేను దాని మీదికి రప్పింపిన అపాయం చేత బబులోను మరల పైకి రాలేక అలాగే మునిగిపోవను దాని జనులు అలసి ఎందు అను మాటలు ప్రకటింపబడలు కాబట్టి ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం మనము ఆ యూఫర్టీస్ నదికి సంబంధించిన విషయాలు యూఫెటిస్ నది ఉంది అక్కడ ఏమేసి యూఫర్టీస్ నదిలో యూఫెటిస్ నదిలో ఏమేసిండు గ్రంథానికి రాయి కట్టి నీళ్ళ లేచేసి ఇక్కడ మనం ఏం చూసినాము తొమ్మిదో అధ్యాయంలో యూఫటిస్ నదిలో దూతలు ఇంగ్లీష్ లో తెలుగుకి వచ్చినప్పటికీ నది ఒడ్న బంధింపబడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూస్తున్నాము బబులోనికి సంబంధించిన విషయం ఇది యాక్చువల్గా బబులోను అంటే యూఫ్రటిస్ నది దగ్గర బబులోను బబులోనికి బబులోనికి ఉండేది అది యూఫ్రటిస్ నది కాబట్టి బబులోను యూఫెటిస్ నది ఒకదానికి ఒకటి ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపనం చేసినాడు ఐగుప్తు నైలు నది ఎట్లా దగ్గర దగ్గర ఒకదానికి ఉంటాయో అట్లనే బబులోను యూఫెటిస్ నది ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా పెట్టి ధ్యానించాలా ఇక్కడ గ్రంథపు చుట్ట గ్రంథము రాయి చేత కట్టబడి యూఫ్రెటిస్ నదిలో పడవేయబడను ఇక్కడనేమో నలుగురు దూతలు యూఫెటిస్ నదిలో బంధింపబడింది కాబట్టి ఇప్పుడు మనకి క్లూస్ అర్థం ఉంటాయి సెవెంటీ లో ఏముందంటే హీబ్రూ పదం కషార్ సెవెంటీ కషార్ ఏ ప్రిమిటివ్ రూట్ టు టై ఇంగ్లీష్ లో టు టై అంటే కట్టడం ఫిజికల్లీ బైండ్అప్ అంటే ఫిజికల్ కంటే మీకు తెలుసు కదా శారీరకంగా వాళ్ళని కట్టడం తర్వాత మేక్ ఏ కాన్స్పిరసీ కాబట్టి బంధింపబడడం అనేది నిజంగా కట్టేది కాదు అన్న విషయం ఇక్కడ చూపిస్తుండదు ఇక్కడ ఏముందంటే సెవెంటీ వన్ లో కాన్స్పిరసీ అని ఉంది బంధిపడే ఎంతమంది తెలుసు కాన్స్పిరసీ అంటే ఏంటో కాన్స్పిరసీ అంటే ఏంది కుట్రా తెలుగులో కుట్రా కాన్స్పిరసీ అంటే నా వెనుకల ఏదో తోడుతున్నారా నా వెనుకల కుట్ర జరుగుతున్న చూడు బంధింపడం అంటే కుట్ర నుండి ఇక్కడ మీకు అర్థమవుతుందా చాలా ఎంతమంది ఇక్కడ జనిస్తారు చెప్పండి నలుగురు దూతలు బంధింపబడే నిజంగానే వాళ్ళని కట్టేసి పడేసి అనుకుంటున్నాం బంధింపడం అంటే కుట్ర ఇక్కడ ఈ నలుగురు దూతలు ఏదో కుట్ర చేస్తున్నారు బ్ అంటే బంధించే యూనిట్ లానే ఉన్నారు యునైటెడ్గా ఉన్నారు కాని వాళ్ళు ఏదో కుట్రా చేస్తున్నారు అని చెప్తాడు ఎప్పటికీ ఆ విషయం బయటికి రాదు ఎన్ని తరాలు పోయినా కానీ ఈ విషయం బయటికి రాదు వాళ్ళు బంధింపబడ్డారు తాళతో కట్టబడినరు లేక దేవుని యొక్క అగ్నిగా అట్టేసించేమో ఇట్లా ఆలోచిస్తూ అంటారు వాక్యాలు చెప్తుంటారు కానీ పదం తెలియకపోతే ఎప్పటికీ అర్థం కాదు ఈ నలుగురు దూతలు కుట్రా చేస్తున్నారు తర్వాత అదే సెవెంటీ వన్ నైన్టీ జాయింట్ టుగెదర్ అంటే వాళ్ళు మంచిగా ఏకీభవించి కలిసి కుట్ర చేస్తారు నాకు అప్పుడు అర్థమైంది ఏసుమని పట్టుకోనికి కూడా కుట్ర చేశారు లేదా కలిసి యాజకులు ప్రధాన యాజకులు అట్లనే శిష్యులను పట్టుకోనికి కూడా పౌలుని పట్టుకోనికి ఎన్నిసార్లు కుట్ర చేశారు ఆయన వేనక దేవుని భక్తులను అందరినీ బంధించడానికి కొరకు చంపడానికి కొరకు కుట్ర చేశారు మరి విశేషంగా నేను ఆ జాన్ హస్ చరిత్ర పోయిన వారం ధ్యానించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది జాన్ హస్ ఒక చిన్న చర్చలో వ్యాఖ్యలు చెప్పేటవాడు ఆయన మంచి హైలీ క్వాలిఫైడ్ పాస్టర్ థియలోజన్ ఆయన మంచి భక్తి గలవాడు ఎంత ఇంటెలిజెంట్ ఫెలో కానీ యాజకులు ఆయనకి వ్యతిరేకంగా కుట్ర చేశారు కాబట్టి ఇది సర్పంలకు సంబంధించిన బోధ కదా ఆరవ బూర అంతా సర్పంలకు సర్పంలు ఎట్లా కాటేసి చంపుతాయి ఎట్లా మరణానికి అప్పగిస్తాయి తేళ్లి కాస్తే మంట బాధ కానీ సర్పములు కాటేస్తే మరణమే ఎందుకంటే షా పాయిజన్ కాబట్టి విషయం కాబట్టి అది కాటేస్తే మరణం అన్నట్టు కాబట్టి గొప్ప గొప్ప ఫాక్సస్ బుక్ ఆఫ్ మాటర్స్లో ఎవరంటే జనించారు నాకు తెలుసు హండ్రెడ్ నాకు ఈరోజు బాగా తెలుసు అది ఏ రీతిగా దేవుని భక్తులు హతసాక్షులేననే చెప్తారు కానీ వాళ్ళని చంపిన వాళ్ళు ఎవరు వాళ్ళ గురించి ఎవరు ధనించాడు ఎవరు చెప్పడు కానీ మనకు రావు చూపించింది వాళ్ళని చంపిన వాళ్ళు అందరూ యాచకులే అది పోయే వరకు ప్రభు ఇంకా బాగా చూపించండు రోల్ రివర్సల్స్ అని మీకు ఎన్నిసార్లు చూపించిన రోల్ రివర్సల్స్ మన ప్రభుని చంపించినప్పుడు యూధా యాజకులు ప్రధాన యాజకులు యూదులు ఒక మతం అది స్టెఫన్ చంపించినప్పుడు కూడా యాజకులు వాళ్ళే కానీ రోల్ రివర్స్ అవుతుంది ఎండ్ టైంలకు వచ్చినప్పటికీ క్రైస్తవులు హతసాక్షులు అవుతప్పుడు ఎవరు యాజకులు యూధా యాజకులు లేరు 1600 హండ్రెడ్ ఇయర్స్ గొప్ప గొప్ప సేవకులు చనిపోయినట్లు మనం చూస్తాం ఫాక్సస్ బుక్ ఆఫ్ మార్టర్స్ లో క్యాథలిక్ యాచకులు చంపారు రోల్ రివర్స్ అవుతుంది ఎన్నికెన్నిసార్లు చూపించిన వారు మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అగుదురు అన్న ప్రభుత్వానికి ప్రవచనం అది మన ప్రభు చెప్పిన ప్రవచనం మీరు జాగ్రత్తగా చూసుకోండి ఉన్నట్టు మీరు ఎట్లా కాకుండా ఉండడానికి రోల్ రివర్స్ అవుతుంది అయితే మొదటి దశాబ్దంలో యూదా యాచకులు దేవుడి బిడ్డలు చంపింది ఆ రెండు వేల సంవత్సరాల నుంచి అంటే పదహారు వందల సంవత్సరాలు క్యాథలిక్ యాచకులు చంపినారు ఇప్పుడు ఎండ్ టైమ్స్ లో రోల్ నెక్స్ట్ టైం రివర్స్ అవుతుంది అంటే యూధ యాచకుల నుంచి కేథలిక్ యాచకులకు వచ్చింది కేథలిక్ యాచకుల నుంచి ఇప్పుడు ప్రొటెస్టెంట్ యాచకులకు వచ్చింది అట్లా చెప్పడం కూడా కష్టమే చాలా కష్టం అది కాబట్టి ప్రొటెస్టెంట్ యాచకులకు వస్తుంది ఇది మీకు ఎంతమంది తెలుసు గ్రహం స్టేన్స్ గురించి ఒడిసాలో దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలకి ఇద్దాం అనుకుంటా నైన్టీ 99 లో అయింది జరిగింది నిన్ననే ఆయన మీద ఒక మూవీ రిలీజ్ అయింది గ్రహం స్టైమ్స్ వచ్చిరా నిన్న రిలీజ్ అయింది మూవీ సరే సాధారణంగా మనం మూవీస్ చూడండి కదా సినిమా థియేటర్కి పోం కదా అటువంటి మూవీస్ చూడాలా మీరు నేను చెప్తున్నా మీకు పోండి సినిమా థియేటర్ పోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని గ్రహం స్టేన్స్ అంటే హతసాక్షి అండ్ కదా దారాసింగ్ అనేవాడు తనని తన పిల్లల్ని కాల్చి చంపాడు కదా అయితే లో ఆ మూవీ రివ్యూ నేను చదివేయచ్చు ఒక జర్నలిస్ట్ పోయి అది ఎంత నిజం ఈయన నిజంగా వేరే మతస్సులని కన్వర్ట్ చేయడం వల్ల వాళ్ళు కోపపడి చంపంరా లేక ఈయనకి వ్యతిరేకంగా వాళ్ళు చంపెండ్రా ఏది అసలైన కారణమని వ్యతిరేకి పోయి మనం చాలా తప్పు చేసినాం ఈ దేశంలో అని ఆ మూవీని అంటే అన్ని సత్యము ఏది సత్యము ఏది అబద్దం దారాసింగ్ చెప్పిన ఎంతగా అబద్దములు అని అంటే రుజుపరచి చూపించారు మూవీ అంటే వాళ్ళు యదార్థంగానే సేవ చేశారు మిషనరీస్ కానీ వాళ్ళు అంత కఠినంగా ఘోరమైన మరణము రుచి చూడాల్సి వచ్చింది ప్రభు కొరకు విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి మీరు చూడండి వీలైతే అది ఎక్కడొస్తుందో ఏ థియేటర్లో వస్తుందో నాకు తెలియదు ఇక్కడ హైదరాబాద్ లో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ పోయి చూడండి మీ పిల్లలకి అవి చూపించండి నువ్వు పోయి చూపించు మీ పిల్లలకి తీసుకొని పోయి వాళ్ళు చూడలే మూవీ వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టే దేవుని సేవకులు ఎందుకు అరీతిగా ఆయన ప్రాణాలు అర్పించుకుంటున్నారనే విషయాన్ని వాళ్ళకి అర్థం చేస్తుంది పిల్లలకి మైండ్లో అది కూర్చోవాలి మనం పోవాలా వాళ్ళని అర్థం చేసుకోవాలా వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలా వాళ్ళతో పాటు మీరు కూడా చేయండి బ్రౌజ్ చేయండి కొద్దిసేపు ఏం చూస్తున్నావు మొబైల్లో అరే చాలా బాగుంది కదా అంటే వాళ్ళకి దొగ్గరైతేవు నువ్వు నువ్వు కూడా వాడ నువ్వు కూడా వాడగా ఇన్వాల్వ్గా మొబైల్లో ఏ ఇంటివైనా కానీ ఇదే కథ అందరు మొబైల్స్ మోదీ మీద ఉంటున్నారు గల్స్ ఎక్కడమైనా కానీ ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ కూడా ఉంటారు ముస్తళ్ళు కూడా చేస్తారు మధ్య ముస్తేళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు మొబైల్ ఫోన్స్ సరే నేను తప్పు చెప్పాను ఎప్పుడు ఎందుకంటే అన్ని ప్రభు వలన కలిగినాయి కదా అన్ని ప్రభు వల్లనే కలిగినాయి ట్యాబ్లెట్ పీసెస్ మొబైల్ ఫోన్స్ కూడా ఆయన వల్ల కలిగినాయి ఆయన వలన లేకుండా ఏవి కలగలేదు అని చూస్తాం వాక్యం మనం ఏది కలగలేదు ఎందుకు అవి ఈ కాలానికి యుగానికి అనుగ్రహించిండు మనం అర్థం చేసుకుంటాం మనం మటుకు అన్నిటిని ఆయనకే సమర్పించుకొని ఆయన సేవిస్తాం అది మనం పాట కూడా పాడతాం కదా నీ ఆస్తులను సమస్తం ను సమర్పించి స్థుతించుడి అని మీరు కదా సమస్తాన్ని కదా నీ మొబైల్ ఫోన్తో కూడా ఆయనని మహిమపరచాలి అది మనం నేర్చుకోవాలి కదా సరే ఈ రోజు నేను ఈ కాన్స్పిరసీ అంటే కుట్ర ఈ నలుగురు దూతలు బంధింపబడిందంటే ఈ బంధించేది వాళ్ళు బైండ్ అయి ఉన్నారు దేనికంటే ఒక కుట్ర చేయడం కొనుక్కో అన్న మనం ఇక్కడ పన్నాగాం తెలుగులో పన్నాగామంటారమ్మా పన్నాగాం రెండో దగ్గరకుంటాయి ఇక్కడ ఏముందంటే సెవెంటీ వన్ నైన్టీ ఫోర్ చాలా పదాలు ఉన్నాయి కాన్స్పిరసీ జాయింట్ టుగెదర్ నిట్ స్ట్రాంగర్ వర్క్ బ్రాకెట్స్ లో ట్రీజన్ అని ఉంది ట్రీజన్ టిఆర్ఇస్ఓఎన్ ట్రీజన్ అంటే తెలుసా మీకోరికన్నా నమ్మించి మోసగించడం అంటే చూసినావా దాన్ని ట్రీజన్ అంటారు ఇంగ్లీష్లో నమ్మక ద్రోహం కరెక్ట్ నమ్మించి మోసగించడం ఆ ఒక్క పదంతో ఈరోజు వాకిని ముగిస్తారు చూడండి నమ్మించి మోసగించడం అంటే ఎట్లా ఉంటుందో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇస్కర్ యోత్ నమ్మించి మోసగించండు మన ప్రభుని అంతే విధానం ఆమోసు విషయంలో మనం ఏం చూసినాం ఆమోసుకు సంబంధించిన విషయం ఎవరైనా నేనించిన మనం ఆమోసుకి ఆమోసుకి వ్యతిరేకంగా ఒక యాచకుడు ఉంటాడు అమర్ధనా అమర్జన్ అయినా కదా కరెక్ట్ కొంచెం కష్టమే ఏజ్ పెరుగుతున్నప్పుడు మెమరీ దెబ్బతింటా ఉంటుంది అమర్ కరెక్ట్ అమర్ అనే యాజకుడు నార్దన్ ఉత్తర దిక్కున యాచకుడు ఉత్తర దిక్కున ప్రాఫిట్ ప్రవక్త ఆమోసు దక్షిణ దిక్కున ప్రవక్త అంటే నార్త్ సౌత్ కి బడవన్న విషయాన్ని మనం చూస్తున్నాం దక్షిణ దిక్కు నుంచి ఆమోసుని దేవుడి సేవకు ఉత్తర దిక్కున అమర్ధ్య దేవుడి సేవకుడే కానీ ఆత్మ పోగొట్టుకున్నాడు అది మనం చూస్తాం అక్కడ అయితే దేవుడు అక్కడ ఎవరున్నాను యోరోబాంబు రాజు చెప్పాడు ఎరోబాంబే కదా యోరోబాంబు రాజుకి ప్రవచనం చెప్పాలా ప్రవచనం చెప్పాలంటే అమర్ధని లేపొచ్చు కదా అమర్జ ఆల్రెడీ ప్రవక్త ఉంటే అమర్జతను మాట్లాడిపించు కదా అమ్మ జని దక్షిణ దిక్కునున్న ఆమోసును పంపిస్తున్నాడు ఆమోసును పోయి వాడికి చెప్పు ప్రవచనం వాడి లెక్క వాడి దినములు సంపూర్తి అయినాయి నీ లెక్క ముగించిపోతుంది నీ కాలం ముగించబోతుంది అని చెప్పమంటాడు అప్పుడు ఆ మోసేంది ఎడ్లం కాసేవాడు చదువు లేనివాడు ఊర్లే సౌత్ చిన్న ఊర్లు ఉండేవాడు అంత పెద్ద నార్త్ కంట్రీకి పోవాలంటే కష్టమే కానీ ధైర్యంగా పోతాడు ప్రభు చెప్పిండు కాబట్టి పోతాడు పోయినప్పుడు దక్షిణ దిక్కు నుంచి వచ్చిండని అమర్ధ గ్రహించి యోరబాంబు రాజుకి ఉత్తరం రాస్తాడు నీకు వ్యతిరేకంగా ఒకడు దక్షిణ దిక్కు నుంచి వచ్చిండు నీకు నీ ప్రజలకు వ్యతిరేకంగా నీ రాజ్యంకి నీకు వ్యతిరేకంగా ఒక దక్షిణ దిక్కు నుంచి దీర్ఘదర్శి వచ్చిండని రాజుకు వ్యతిరేకత రాస్తాడు రాజు కోపం ఆ మోసి మీద తర్వాత ఏం చేస్తాడు అక్కడ రాజు దగ్గర మన భాషలో చెప్పాలంటే అక్కడ పోయి పుల్ల ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఛాయ్ తాగుదామా ఎక్కడ బ్రదర్ ఏం బాగున్న బ్రదర్ అనేది ఇది ఒక రకమైన ఇంగ్లీష్లో ట్రీజన్ ట్రీజన్ అంటామా లేదా ఇంగ్లీష్లో నమ్మక ద్రోహి అన్నట్టు ద్రోహికంగా పన్నాగవు అక్కడనేమో బత్తి వెలిగించి వచ్చిండ్ర మన భాషలో చెప్పాలంటే అక్కడ పోయి బత్తి వెలిగించి వచ్చి ఇక్కడ నీళ్ళు పోస్తా అంటే అది ఆరిపోతుందా ఆ అది కోపం అయితే రాజులో ఇక్కడికి వచ్చి దీర్ఘదర్శి అంత కుశాలమైనా నీకు వ్యతిరేకంగా రాజు సైనికులను పంపిస్తుండు నువ్వు త్వరగా దక్షిణ వెళ్ళిపోయి కాపాడుకోని లైఫ్ అక్కడ నీ భత్యం సంపాదించుకో అది మణికి సంబంధించింది నేను మీకు ఎన్నిసార్లు చూపించిన బత్యం అంటే ఇది కదా డబ్బుకు సంబంధించి నువ్వు దక్షిణ దిగ్గన డబ్బు సంపాదించుకో నార్త్ దిగ్గచ్చిన డబ్బు సంపాదించుకునే సేవకులు కొట్లాడుకుంటు రోజుల అరే నాయరే ఎందుకు వస్తావు నాయర్రావకు నీర నువ్వు ఉండు ఇది ఎప్పుడు జరిగింది రెండు వేల ఏడు జరిగిన మాట ఈ విషయం యాజకుల మధ్యలో కాబట్టి ఇప్పుడు ఒక ఒక మనకు తెలిసిన ఒక బ్రదర్ చర్చి స్టార్ట్ చేసింది అక్కడ కొంపల్లి ఆ ఏరియాలో ఆయన దగ్గర ఉన్నారు కొంతమంది అయితే అక్కడ పాస్టర్స్ ఉన్నారు రకరకాల చర్చలు ఉన్నాయి ఈయనకి వ్యతిరేకంగా ఉన్నారు కానీ నేనేమని చెప్పినట్టే నీకు సేవ చేయాలనుకున్నా తీర్మానించుకున్నావు వాళ్ళు వ్యతిరేకం ఉన్నారు కదా వాళ్ళందరినీ పిలిచి ఒక పార్టీ చేసుకోరాదన్నా నేను వచ్చి వాక్యం చెప్తా మీరు ఫ్రెండ్స్ అవుతారు దాని తర్వాత నీ సేవ చేసుకో వాళ్ళ సేవ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ ప్రజలు నీరు రాకుండా నీ ప్రజలు వాళ్ళు జరిగిపోకుండా మీరు చూసుకోండి బ్యాలెన్స్ చేసుకోండి అంతకంటే ఏం చేస్తాం మనం లేకుంటే వీడిపోయి వాళ్ళ మీద వ్యతిరేకంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు పాస్తూ పాస్తూ పోలీస్ స్టేషన్లోకి పోతే పోలీసు ఎంటర్టైన్ చేసుకుంటారు మీ పైసలన్నీ వాళ్ళు సంపాదించుకుంటారు అసలు రాంగ్ ప్రొసీజర్ నీ సేవా విధానమే రాంగ్ నువ్వు పోయి అందరు ట్రాప్ అవుతున్నావు నీ సంపాదన అంతా అన్యులకు పోతుంది ఇదే కాదు ఎక్కడ జరుగుతున్నా గానీ సరే మనం అంత దీర్ఘంగా ఇక్కడ మనం ధ్యానిస్తులేం గాని నమ్మక ద్రోహి అంటాం కదా నమ్మక ద్రోహి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము అదే ఈ బంధింపబడ్డ దూతలకు సంబంధించిన విషయం వీళ్ళు నమ్మక ద్రోహం చేసేవాళ్ళు అన్న విషయాన్ని ప్రభు మనకు నేను అనుకుంటా ఒకవేళ జేమ్స్ స్ట్రాంగ్ అనే వ్యక్తి నేను ఆశ్చర్యం ఆ రోజు మనము అదే చిల్కూరుకు పోయినాం కదా చిల్కూరు వాళ్ళ ఇంట్లో వాకేం చెప్తుంటే నాకు ఆ మెథరిస్ట్ చర్చ్ మెథరిస్ట్ సంఘం నుంచి వచ్చినేవకుల నుంచి నేను చెప్పిన రాజు క్యాథరిన్ కుల్మెన్ అని యాక్చువల్గా అయితే నేను ఇంటికి పోయి ఇంటికి పోయినాక చెక్ చేస్తే జేమ్స్ స్ట్రాంగ్ కూడా మెథరిస్ట్ చర్చ్ వాడే జేమ్స్ స్ట్రాంగ్ కూడా మెథరిస్ట్ చర్చ్ నుంచి వచ్చిన గొప్ప గొప్ప సేవకులు వచ్చారు మెథరిస్ట్ చర్చ్ నుంచి కొడుకు తల్లి కొట్టే అక్కడ వచ్చి ఆట చేసుకుంటాను అదే అంత దేవుడు కారణం వచ్చి ఆట గెలిచేయండి మంచిదే కదా అవును పెళ్లి కూడా పెళ్లి కూడా అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో కాయలు స్టార్ట్ కాబోతున్నాయి ఎందుకంటే ఇంతకాలము అది ద్వేషం వాళ్ళకుండే ఆ ద్వేషము వాళ్ళ జీవితాలలో అద్భుతాలు కానీ కొన్ని అడిగించింది నా విషయంలో నేను ఎన్నిసార్లు చూసినాను ఇది మీకు ఛాన్సలు చెప్పేటోడు నేను గతంలో నా చిన్ననాటి స్నేహితుడి మీద నేను ఎంతగానో ద్వేషం పెట్టుకున్నా కానీ చివరికి నాకు ఆ క్షమ ఆ బ్రదర్ని క్షమించినాక నాకు వచ్చిన ఎంత రిలీఫ్ నేను ఇంకొక బ్రదర్ విషయంలో కూడా అతని ఎంతగానో నాకు అతనికి చాలా ద్వేషం ఉండేది కానీ నేను బాయ్ ఐఎమ్ వెరీ సారీ నేను చేసిన తప్పులు నన్ను క్షమించు అని నాకు జ్ఞాపకం ఉంది ఆ టూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ సాయంత్రం ఇది టూ థౌజండ్ సెవెంటీన్ థర్టీ ఫస్ట్ సాయంత్రము డిసెంబర్ అబ్బా నేను గంట సేపు తిట్టిండు నన్ను నాకు ఎక్కడనే వేదన వస్తుంది బాధ వస్తుంది కానీ నేను ప్రభు మొహం అన్ని భరిస్తున్నాను నేను చేయని తప్పుకి నేను తిట్టును తను తిట్లు తిడుతున్నాను తిట్టు తింటున్నా కానీ అన్ని తిట్టినా సరే నువ్వు అంటున్నావు నేను తప్పు చేసిన అనేసి ఐఎమ్ వెరీ సారీ ఐ అపోలజైస్ నేను ఏం సరి చేసుకోవాలి నాకు చెప్పు నేను ఏం చేస్తే నీకు నేను ఏమో వ్యతిరేకం చేసిన అంటున్నావు కదా నీకు అన్యాయం చేసిన అంటున్నావు కదా నేనేం చేస్తే నీకు న్యాయం చేయగలను అది చెప్పు నేను చేయడానికి నేను రెడీ ఉన్నాను అని నేను చెప్పి ఆ క్షణం నేను అరగర మోటార్ బైక్ లేదు నేను బస్సు ఎక్కి ఇంటికి వెళ్తున్నాను బస్సులో గాఢ నిద్ర నాకు అంటే ఎప్పటి నుంచి ఆగిపోయిన నిద్ర అన్నట్టు గాఢ నిద్ర ఆ నిద్ర వచ్చింది దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాక నాకు ఇక్కడ అన్ని కంతలు ఉండేది గడ్డల్లాగా ఉండేది ఏందో గడ్డలు ఎప్పుడు భయమేసేది అవన్నీ మాయమైపోయినాయి ఆ రోజు నుంచి ఈరోజు లేవు ఇట్లా ఎత్తకుంటే దొరికేది నాకు అన్ని గడ్డలు లేవు నాకు అప్పుడు అనిపించింది ఫర్గీవ్నెస్ క్షమాగుణంలో ఎంత పవర్ ఉంది హీలింగ్ పవర్ అనేది అంటే ప్రభువు వేస్తున్నాడు ఎందుకంటే ఆయన మనల్ని ఏరీతిగా క్షమించాడు శిల మీద అదే కదా పవర్ ఆ పవర్ నీళ్ళకి వస్తుంది నువ్వు కూడా క్షమించినప్పుడు మనుషులని అది అది మనం చెప్పాలి వాళ్ళకి క్షమాగుణం అనేది ఎంత ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో ఆ క్షమాగుణం కలిగినప్పుడే అద్భుతాలు జరిగిన వాళ్ళు ఇంట్లో నేను గమనించిన అవును కదా ఫోన్ కాల్ వచ్చింది కలిగింది బలైతుంది రోజు అంటే ఇని కొస్తలేదు బట్టా అంటే సంపూర్ణ ఇది హ్మ్ హ్మ్ ఇక్కడ మామరేను ఇక్కడ ఆ తీత హ్మ్ అంటే అది సత్య అవం ఇది అదానికి మార్చనా పోసి చేస్తా హ్మ్ ఇక్కడ లైనస్ ఆక్షన్ ఇకి అలాగా మనం అలట్ తిప్పిన్నానా కానీ పోవాలి పోవాలి ఎందుకంటే ఆ లైవ్ దేవుల మందిరం చేరుచేనప్పుడు అదొక గ్యాప్ నిస్టా అది వేరేైపోయింది తరమంటున్నాం చెప్పినాం దరిగినది అప్పుడు హ్మ్ దేవుల కాలేజీలోని ఈ టాపర్స్ ను వణపాలా అది నాకు జనం ఉంటాయి కదా అది ఆయన ఆయన కార్యాల అద్భుతమైనవి కదా అమోఘమైన ఆశ్చర్యక్రియలు అవి మనం అవి తల ఎంత ఆనందం అనిపిస్తూ ఉంటుంది కానీ మీ ఆనందము పరలోకంలో పరిపూర్ణమగనని వాక్యం హెచ్చరిస్తుంది మనం అక్కడ మన ఆనందం పరిపూర్ణమవుతుంది కాబట్టి మన ద్వారా దేవుడు చేస్తుండే కార్యాలు మనం ఏం దాంట్లో అతిశయిస్తలేము మనం ఆయన నామంది అతిశయిస్తూ ఉంటాం మనం ప్రతిసారి కాబట్టి వీటిని ఆపకుండా మనం ముందుకు వెళ్దాం కొనసాగించుకుందాం అటువంటి సేవలో ప్రభు మనల్ని నడిపించాలా ప్రార్థం పరశు దరకు దేవ మీకు అందాలి నేను ప్రభ్వా ఆరవబూర మేము చూస్తున్నాం ప్రవ్వా ఈ నలుగురు దూతలు ఓ ప్రభా బ్యాడ్ దూతలు ఇవి బహు చెడ్డ దూతలు ప్రభావ ఇవి అక్కడ బంధింపబడి ఉండడం మేము చూస్తున్నాం నైనా ఇక్కడ యూఫ్రటిస్ నది ప్రణనగ్రంథంలో చూస్తున్న ప్రభ యూఫెటిస్ నది అది బబులోను నది అంటే ఇవి బబులోను నదిలో ఉన్నాయి ప్రభు ఈ లోకం అంతా బబులోనికి సాదృశ్యంగా ఉందని మాత మీరు ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు అందులో వేయబడింది ఆ గ్రంథం రాయి కట్టబడి కాబట్టి ప్రవ్వా మీరు అనేక ఈ విషయాలు జ్ఞాపకం చేస్తాడు అభ్యంత అభ్యంతర అభ్యంతర పలుచువారు వారు రాయి చేత కట్టబడి సముద్రంలో పడవేయడం మంచిది అని ఇక్కడ మీరు ఆ విషయాలు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభా వీళ్ళు సముద్రంలో పడవేబడి బబ్లో గ్రంథాలను ఇరిమే గ్రంథాలు మీరు మాత్రం మాట్లాడారు నాయన కానీ ప్రణ గ్రంథంకి వాళ్ళు నది ఒడ్న బంధింపబడి ఉన్నారు ప్రభా ఈ విషయాలు మేము జాగ్రత్తగా అర్థం చేసుకొని అవును ప్రభా వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని మేము మీరే సహాయకులు గుడిని అడిపించామని వాటిని మేము చూపించాలనే ప్రభ గొప్ప చిన్న మారుతున్నారు మేము చూస్తున్నాం మా కాలంలో మనుషులలో ప్రేమ చల్లారిపోతుంది కానీ ప్రభ మీరు చూపిస్తారు మా వాళ్ళ జీవితాలను తిరిగి వెలిగింపబడుతుంది ప్రేమ దాని ద్వారా వారి జీవితాలను అద్భుతాలు జరుగుతున్నాయి ప్రవ్వ మతపరమైన మనుషులు కూడా ప్రవ్వా ఆత్మీయమైన జీవితానికి అలవాటు పడుతున్నారు ప్రవ్వా దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం ఈరోజు అవును రాజా మా సంతోషం పరిపూర్ణమవులాగిన ప్రవ్వా ఓ రాజా మేము తిరిగి సమర్పించుకొని మీ కొరకు ముందు పోలాగొనే సాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమయం తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క పరిశుధాత్మను నడిపి దూతల కాపల తీసి నడిపించి సురక్షితంగా ఇంటికి చేర్చమని గొప్ప జనానికి మేము ఇవన్నీ ప్రకటించాలా ఎక్కడ పోయినా వాళ్ళని తరు మతపరమైన జీవితం నుంచి బయటికి తీసుకొని రావాలా అటువంటి బోధలో మమ్మల్ని నడిపించి మీరే మహిమనుందమని నానైనా యేసు క్రీస్తు పరిషుదనామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మెన్